ం త్రీగ్యో నమ శివా నారాయణం నమస్కృతరం దీం సరస్వతి వ్యాసం తయమురే దివ్యాత్మస్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి అర్కపురిలో వెలిసి ఉన్నటువంటి వేంచేసి ఉన్నటువంటి అనసూయమాతకు హైమవతీదేవికి సకల దేవతాగణానికి శాస్త్రాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామి వారి దివ్య పాద పద్మములకుణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్నటువంటి తల్లులకు తండ్రులకు ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగవలసిందిగా జగన్నాథుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ నిన్నటి రోజున మన ప్రవచన ప్రయాణంలో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు దేవేంద్రుని వద్ద విషయాన్ని తెలుసుకుని తపస్సు కోసం బయలుదేరాడు ఎవరిని గురించి తపస్సు చేయడానికి బయలుదేరాడని చెప్పుకున్నాం ఈశ్వరుని గురించి సర్వ అస్త్ర శస్త్ర విద్యా విద్యలకు మూలమైన వాడు ఈశ్వరుడు ఆ కారణం చేత ఈశ్వరుని గురించి తపస్సు చేయవయ్యా ఘోరమైన తపస్సు చేశాడు అర్జునుడు అంత ఘోరమైన తపస్సుకు తట్టుకోలేని స్థితిలో ఋషులు మునులు పరమేశ్వరుని వద్దకు వెళ్ళారు సర్వసాధారణంగా ఎవరైనా ఒంటి కాలి మీద నిలువబడి తపస్సు చేస్తారు అనేక మంది చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇతడు వేలు మీద నిలబడి తపస్సు చేశాడు కాలి బొడ్డన వేలుంటుందే ప్రభవం దృశ్యమానం ఊర్ధ్వైర్ధ నిజ శుచి అన్నారు బటనవేలు మీద నిలువబడ్డాడట ఒంటి కాళి మీద ఎంత కష్టమండి అలా నిల్వబడిన వాడు కూడా ఏం చేశా అట్టాధ్వానికి చూస్తున్నాయి ఆ రెండు చేతులు చేతులు ఒక్కటైన సూర్య మండలాన్ని చూస్తూ చాలా ఘోరమైన తపస్సు చేశాడు పరమశివుని వద్దకు వెళ్లారు ఋషులు మునులంతా కూడా అయ్యా అతడు ఎందుకోసం తపస్సు చేస్తున్నాడో తెలియటం లేదు అందరికీ వినపడుతోంది కదండి ఆ తపస్సు వల్ల దానివల్ల కలిగినటువంటి అగ్ని వల్ల లోకాలన్నీ కూడా దహింపబడుతున్నాయి తట్టుకోలేని స్థితిలో ఉన్నాయి సూర్యమండలి నుంచి వచ్చినటువంటి వేడిని మాత్రమైనా తట్టుకోగలమేమో కానీ ఇతడి తపోశక్తికి తట్టుకోలేని స్థితిలో ఉన్నాం ఏండ్ల తరబడి పూండ్ల తరబడి తపస్సు చేస్తున్నటువంటి మేమే తట్టుకోలేకపోతే సామాన్యమైనటువంటి మానవులు ఎలా తట్టుకోగలుగుతారు కనుక దయచేసి అతడు తపస్సు విధానం మీరు దర్శించవలసింది అని పరమశివును చెబితే మీరు ఏ విధమైనటువంటి భయాన్ని పొందవలసిన పని లేదయ్యా కేవలం నా కొరకు తపస్సు చేస్తున్నాడు నేను అతడి వద్దకు వెళ్ళేటువంటి సమయం ఆసన్నమై కనుక మీరేం దిగులు పడవద్దు ఎవరి నెలవులకు వాళ్ళు వెళ్ళండి అన్నారు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నారో ఎక్కడ ఉంటున్నారో అక్కడికి వెళ్ళండి ఈ దేవతలు ఋషులు మునులు అందరూ ఎవరి చోటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఏముండో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పటికే ఈ తపోకుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉన్నాడు ఆ రాక్షసుడు వరాహ రూపాన్ని పొంది తపస్సు చేస్తున్నటువంటి ఈ అర్జునుని చంపడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేక రకాలుగా విఘ్నం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో ఆ విఘ్నములు కలగటం చేత అర్జునుడు కూడా కుపితుడయ్యాడు పరమేశ్వరుడేం చేశాడు భార్యని కూడా వెంట పెట్టుకున్నాడు తన ప్రమథగణాన్ని వాడి పరివారం ఎక్కువ విష్ణువు కంత పరివారం అర్థం ఏందండి భక్తులు ఉన్నారు కానీ పరివారం లేదు వీడికి పరివారం ఎక్కువ వెనకాల ఎవరికి పరమేశ్వరునకు ఈ వచ్చేవాడు ఊరికే రాక కిరాతధార్య అనుగమంతి ఆవిడ కూడా ఏ వేసుకుంది కిరాతుని యొక్క భార్య వేషాన్నే ధరించింది తన పిల్లలకు కూడా కిరాతుల వేషాలే ఇచ్చాడు వచ్చేటువంటి ప్రమదజణాలు కూడా కిరాతుల రూపంలోనే ఉన్నారు ఒకళ్ళ ఇద్దర ఎంతమంది ఉన్నారు ఇంత మందిని వేసుకుని ఎక్కడ అర్జునుడు తపస్సు చేస్తున్నాడు ఆ ప్రాంతానికి వచ్చాడండి కదిలి వచ్చాడు పరమేశ్వరుడు కిరాత రూపంలో ఏమండి ఆ పరిస్థితుల్లో అదే సమయానికి ఆ పందిని ఆ వరాహాన్ని ఆ మూకుడు అనే అక్కడ నుంచి పంపించడం కోసం అర్జునుడు బాణప్రయోగం చేశాడండి ఇక్కడ చాలా మందికి పెద్ద సందేహం ఏమంటే తపస్సు చేస్తున్నాడు కదా తపస్సు చేసేటువంటి వాడికి ధనుర్బాణములకు ఏమైనా సంబంధం ఉన్నదా ఈ ప్రశ్నయే భాగవతంలో ప్రహ్లాదునకు కూడా వచ్చింది ఎవరికి వచ్చిందండి ప్రహ్లాదునకు వచ్చింది ఆ వచ్చిన కారణం చేతనే సాక్షాత్తు నారాయణునకు ప్రహ్లాదునకు యుద్ధం జరిగింది పెద్ద యుద్ధం జరిగిందని భాగవతం చెప్పింది కనుక ధనుర్బాణములకు తపస్సుకు నరనారాయణులకు గొప్ప సంబంధం ఆ నరనారాయణ అంశయే కృష్ణ పరమాత్మ అర్జునుడు అని లోకం పురాణ ప్రపంచం చెబుతూ కారణం చేత అతని వద్ద ధనుర్బాణములు ఉన్నవి లేకపోవడం అనేది ఏమీ లేదు రెండవది తపస్సు చేసుకునేటువంటి వాడికి వాడికి విఘ్నాలు ఏం తెలుస్తాయ్యా అని సందేహం కలగవచ్చు కానీ విఘ్నాలు కలిగించేటువంటి వాడు సామాన్యుడైన వాడు కాదు ఒక రాక్షసి ఆ రాక్షసుడు కల్పించినటువంటివి కనుక వాడు కూడా మానవ అతీతమైనటువంటి శక్తి కలిగిన వాడు మానవ శక్తి వేరు మానవాతీత శక్తి ఎంత శక్తి లేకపోతే కామరూపుడై వరాహరూపాన్ని పొందుతాడు ఆలోచించండి ఆ రాక్షసుడు ఏ రూపంలో వచ్చాడని చెప్పాము వరాహ రూపంలో వచ్చాడు వరాహ రూపంలోకి వాడు మారాలి అంటే వాడికి ఏ విధమైన శక్తి ఉండాలి కామరూపకర శక్తి ఉండాలి కనుక అంత శక్తి కలిగిన వాడు కనుకనే విఘ్నాలు కలిగించడానికి సమర్థుడయ్యాడు ఆ విఘ్నాలు అలా ఉండగానే ఇతడు తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సు పరిపూర్ణంగా ఫలించే అవకాశం ఉన్నదా ఒక్కసారి చెప్పండి విఘ్నాలు కలుగుతున్నాయి వాడి దోమలు కలుగుతూ ఉంటాయి నాకు అనవసరం అనుకుని వాడి దోమ వాడు కూర్చున్నాడు అనుకోండి ఎక్కువసేపు ఆ విఘ్నాలను తట్టుకునే అవకాశం తపస్సు చేసేవాడికి ఉంటుందా అందువల్ల ఏదో ఒక్కసారి దాన్ని పరిపూర్ణంగా తొలగిస్తే ఆ తరువాత ఎంతకాలమైనా చేయవచ్చు ఏం చేయవచ్చు తపస్సు అందువల్ల ఏం చేశాడు కలిగిన విఘ్నం ఎటు కలిగింది కదా అని ఆ మూకుడు అనే రాక్షసుని మీద ఏం చేశాడు బాణ ప్రయోగం చేశాడండి ఖచ్చితంగా అదే సమయానికి రూపంలో ఉన్న ఈశ్వరుడు కూడా బాణం చేశాడు రెండు బాణాలు ఏకకాలంలో తగిలినాయి దాని ప్రాణాలు వదిలేసింది అక్కడ పడిపోయింది ఎప్పుడైతే రెండో బాణం కూడా చూచాడో ఈ కిరాతుడు ఇక్కడ ఉన్న అర్జునుని వద్దకు వచ్చాడు ఎవడి అయ్యా నువ్వు నేను చంపాలి అనుకున్నటువంటి వరాహమునకు నువ్వెందుకు బాణం వేశావు అయ్యా నువ్వెవ్వరూ అర్జునుడు చాలా వినయంగా సమాధానం చెప్పాడు అయ్యా నీ వెవరూ నాకు తెలియదు నువ్వు బాణం మొట్టమొదటిసారిగా దానికి వేద్దాము అనుకున్న సంగతి నాకు తెలియదు నీ మనస్సులో ఉన్న విషయాన్ని తెలుసుకునేంత గొప్ప స్థితి నాకు లేదు నేను సామాన్యమైనటువంటి బ్రాహ్మణుని తరువాత పుట్టినటువంటి జాతి అయిన క్షత్రియ జాతిలో పుట్టినటువంటి వాడను కుమారుడను పాండురాజు నన్ను అర్జునుడు అంటారు పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తున్నా ఈ పంది నాకు ఎంతో విఘ్నాన్ని కలిగిస్తున్నది ఆ విఘ్నాన్ని తొలగించుకోవడం కోసం నేను బాణం వేశానే కానీ నీవు వేస్తావు అన్న సంగతి నాకు తెలిస్తే నా విఘ్నాన్ని నువ్వే పోగొట్టిన వాడు అవుతావు కదా ఆనందించేవాడిని నువ్వు వేస్తావు నాకు తెలియదు కదా అర్థమవుతోందా తెలుస్తుందా విషయం నువ్వు వేస్తావు సంగతి ముందే తెలిస్తే నేను వేసేవాడిని కాదు ఎందుకంటే వృధా ప్రయాస వృధా ప్రయోగం తపస్సు కూడా మధ్యలో ఆపిదానికి బాణం వేశాను నేను నాకు తెలియదు కదా తెలియనప్పుడు ఏం చేస్తాను నేను అందువల్ల వేశానయ్యా నీవు ఏమీ అనుకోవద్దు నీకు కావాలంటే దాన్ని తీసుకువెళ్ళు నాకేమీ దాంతో పని నాకు కావలసింది విఘ్నము లేకుండా నేను నా తపస్సు నేను చేసుకుంటాను అని మళ్ళీ కళ్ళు మూశాడండి ఒక ప్రక్కన ఇక్కడ నేను మాట్లాడుతుంటే నువ్వు కళ్ళు మూసుకుని నీతో నువ్వు తపస్సుకు పెడతావుట్యా ముందు నా సంగతి తెలుసు ముందు నువ్వెందుకు కొట్టావు ఉన్న విషయాన్ని చెప్పాను కదయ్యా మళ్ళీ దాన్ని గురించి ఎందుకు రెట్టిస్తావు అర్జునుడు రెట్టిస్తావంటావేమిటి పెద్ద చిన్నా లేకుండా నీ పట్ల నాకు పెద్ద చిన్న ఉండడం ఏమిటయ్యా నీకన్నా అధికమైనటువంటి కులంలో పుట్టా ఎవరి మాట అన్నది అర్జునుడు పెద్ద చిన్నా లేకుండా అన్నది ఎవరు పరమేశ్వరుడు నీ పట్ల నాకు పెద్ద చిన్న వ్యత్యాసమేమి నేను ఏ కులంలో పుట్టానని చెప్పాను నీకు మర్యాదగా చెప్పా ఆటవిక జాతిలో పుట్టినటువంటి నీవు నన్ను తపస్సు చేయనివ్వకుండా అడ్డు తగులుతున్నావు ఈ సూకరము కన్నా నీ వల్ల ప్రమాదము కనబడుతున్నది ఈ సూకరాన్ని నేను బాణంతో కొట్టగలను కొడతా అది ఆపేస్తుంది కానీ నీవు నన్ను కళ్ళు మూసుకుని తపస్సు చేసుకునే స్థితిలోకి వెళ్ళనివ్వటం లేదు అడ్డు తగులుతున్నావు దాని వల్లనే అడ్డు తగులుతున్నావు దానికి ఎలా బుద్ధి చెప్పానో నీకు కూడా అలాగే బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది సుమా పాండవ మధ్యముడు అర్జునుడు అంటే ఏమనుకున్నావో అన్నాడండి ఆ మాట వాడి చేత అనిపించేదాకా వీడు ఊరుకోలా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అంత వీరుడవా నన్ను గెలిచి నీ తపస్సు నువ్వు చేసుకోమన్నాడు ఎవరు అన్నది ఆ వచ్చిన కిరాతుడు నన్ను గెలిచి నీ తపస్సు నువ్వు చేసుకో ఆ వచ్చిన కిరాతునకు అర్జునులకు సంకుల సమరం కేవం కేవలం బాణయుద్ధం కాదండి ద్వంద్వయుద్ధం జరిగింది ముష్టి యుద్ధం జరిగింది ఆ పరమేశ్వరుడు అర్జునుని జుట్టు బట్టి ఉంచి వీపు పైన గుద్దితే అర్జునుడు పరమేశ్వరుని కొప్పు బట్టి ఎవరు అర్థమైందండి ఆ అంత శివానందలహరిలో శంకర భగవత్పాదుల వారు ఆ దివ్యమైన సన్నివేశాన్ని ఎంతో ఎంతో ఎంతో అందంగా చెప్పారు ఆ పరమేశ్వరుడు యొక్క కొప్పు పట్టుకుని అలా వంచి పిడిగుద్దులు గుద్దుతుంటే అంత దూరంలో ఉండి చూస్తున్నదజ్జనని లోకమాత విశ్వజనని ఆశ్చర్యపోయాడు పరమేశ్వరుడు కూడా వీడు ఇంత పనిచేస్తున్నాడు ఏమిటో పరీక్ష చేయడానికి ఈ రూపంలోనే పొరపాటున వచ్చాను ఇన్ని దెబ్బలు తొగుతున్నాయి వీడు సామాన్యుడు కాదు తనకు తానుగా తన యొక్క నిజ ప్రకటించాడు పరమేశ్వరుడు తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడినటువంటి పాండవ మర్చిముడు పాదాల మీద పడ్డాడు అర్జునుడు ఎందుకొరకు చేశావురా ఇంత తపస్సు నీ వద్ద ఉన్న సమస్త్ర అస్త్ర శస్త్ర అధ్యయనం కోసం చేశాను నీ కొరకే చేశాను తండ్రి నేను చేసిన తప్పును మన్నించవయ్యా ఎవరో కిరాతుడనుకునే ఇంత పని చేశాను ఎందుకిట్లా రూపం మారుతావయ్యా వెంటనే పరమేశ్వరుడు చెప్పినటువంటి సూక్తం ఉన్నదే మనకు చాలా ప్రమాణ భూతమైనదండి అనుక మే సౌమ నమే భద్రంచమే ఎంత గొప్పగా చెప్పాడండి ఆ చమకంలో అవునా కాదామే ఎంత శాంతము అనేటువంటిది ప్రకటింపబడుతుందో దాని యొక్క రూపమే పరమేశ్వరుడు మయశ్చమే ఏది తనకు తానుగా ప్రకటింపబడుతుందో అట్టి పరమేశ్వరుడు అర్థమైందా అండి కనుక అటువంటి దివ్యమైనటువంటి తత్వం తనను గురించి తపస్సు చేసిన వాడి పట్ల ఉన్నదా లేదా ఏ రూపంతో ఉండాలి అంత తపస్సు చేసిన ఈ విధమైన ఆగ్రహాన్ని ఆవేశాన్ని పొందవచ్చునా అందుకనే ఎక్కడ చూసినా తపస్సు చేసే వాళ్ళందరికీ ఆగ్రహం రావడం ఆ తపస్సు భగ్నం అయిపోవడం మళ్ళీ తపస్సు కూర్చోవడం పురాణాలు అన్నీ ఈ మాటలే చెప్పినాయి ఎందుకోసం చెప్పినాయ్యా అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం పూజ చేయడానికి కూర్చుంటామా చక్కగా చేసుకుంటూ ఉంటాం ఆవిడ దాని ఆవిడ వంటింట్లో పైగా ఆ పూజాగతి కూడా ఎక్కడ ఉంటుంది దగ్గరలోనే ఉంటుంది పక్కనే ఉంటుంది లేదా ఇంకా భవిష్యమాలితే వంట ఇంట్లోనే ఉంటుంది ఆవిడ వంట చేస్తూ ఉంటుంది వీడు పూజ చేస్తూ ఉంటాడు తీరా దీపారాధన చేయొచ్చేటప్పటికి వీడు కూర్చున్నాడు ఆసనం వేసుకుని లేవాలంటే కష్టం వీడు కూర్చోవాలన్నా కష్టం దీపారాధన చెయ్యాలి అగ్గి పెట్టే కనపట్టాల వీడేమవుతాడు అండి వీడే అగ్నిభూత్రుడు అవుతాడు దరిద్రపు గొప్ప ఎక్కడ పెట్టిన వస్తువు కనబడదు ఎక్కడ చచ్చావు ఏది అడ్డి పెట్టా ఎంత బిగిరి గారుస్తానండి వాడు కూర్చున్న దేనికోసం ఏం చేస్తున్నాడు జ్యోతిష్మతింతా సాధయా జ్యోతిష్కృతం తో సాధయా భాస్వరీన్ వా సాధయా దివ్యమానాన్ వా సాధయా రోషమానాంత సాధయా మల్మలాభవంతింత సాధయామి ఆ దీపము యొక్క దివ్యత్వాన్ని వేదం చెబుతుందండి ఆ మాటలు చెబుతూ దీపారాధన అంత దివ్యమైన శక్తి కలిగినటువంటి ఓ జ్యోతిష్మా నీకు నేను నమస్కరిస్తున్నా పూజాం కరిష్యామివా నా పూజ పూర్తి అయ్యేంత వరకు కూడా నీవు ఉండి ఏమండి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట పూజ జరిగేటప్పుడు ఆయన దీపారాధన చేస్తే మొత్తం ఆవరణార్చనలన్నీ అయిపోయి మళ్ళీ నువ్వుల నూనె పోయకుండా దీపం అలాగే ఉండేదండి ఆయన గురించి చూసేవాడు కాదు తావత్ పూజాంకరిస్తామి తావత్ తునిస్తువు అని చెప్పారు అంటే అట్లా ఉండిపోవటమే అంత దివ్యమైనటువంటి తత్వం ఎంతోమంది మహాపురుషులంటే కనుక ఆ ఉపాసనా బలం ఏ పనినైనా చేయిస్తాం కాకపోతే అంత ఓపిక కూర్చుని ఉపాసన చెయ్యాలి కదా ఏమండి ఆ ఉపాసన చేసే ఓపిక లేకపోతే కనీసం ఏం చేయాలి మనం అని చెప్పింది కలవు స్మరణాన్ ముక్తి ఇంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు మనం ఏ పని చేస్తున్నా పని చేయచ్చు కదండి అవునా కాదా అంతే చెట్టే చివరికి ఫైల్ మీద సంతకం పెడుతూ కూడా హరే రామ హరే రామ రామ రామ హరే హరే అన్న అనవచ్చు అర్థమైందండి కనుక భగవన్ నామాన్ని లేదని అందుకే పెద్దలు చెప్పారు ఈ కలికాలంలో కనుక తపస్సు చేసేవాడు ఎంత శాంతంగా ఉండాలి వాడి యొక్క శాంతమును సంచమే ఆ శాంతము ఎంతవరకు ఉన్నదో చూడాలి మయశ్చమే ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడో దానిలో ఎంతవరకు లీనమయ్యాడో తెలియాలి అనుకామశ్చమే దాన్ని ఎంతవరకు అనుసరిస్తూ ముందుకు వెడుతున్నాడో కావాలి అర్థమైందండి ఇన్ని రకాలుగా ఏం చేస్తాడు భగవంతుడు వాణ్ణి పరీక్ష పెడుతూనే ఉంటాడంటే ఆ కారణం చేతనే తన రూపాన్ని మరుగుపరిచి ఆ తపస్సు చేస్తున్న వాడి కన్నా చాలా తక్కువైనటువంటి ఆనాటి లెక్కల ప్రకారం అర్థమైందండి ఒక కిరాకుని రూపంలో వచ్చి ఎదిరించాడు అతడి యొక్క దివ్యత్వాన్ని తెలుసుకున్నాడు తన యొక్క దివ్యత్వాన్ని ప్రకటించాడు ఎవరు పరమాత్మ ఏమయ్యా ఎందుకోసం తపస్సు చేస్తున్నావు సమస్త అస్త్ర శస్త్రాలి నీ దగ్గర ఉండేటువంటి అస్త్రశస్త్రములన్నిటినీ కూడా కోలుకునితో పశు చేశానయ్యా ఒకే ఒక్క మాట చెప్పు సర్వం భూత్వా అధికృపయ అని చెప్పారండి పరమేశ్వరుడు సర్వం నా యొక్క కరుణ చేత ఏ సమయంలో ఏది కావాలో అవి అన్ని నీకు గతము అగుగాక ఇదిగో ఈ అస్త్రం ఇస్తున్నా ఈ అస్త్రం ఇవ్వడం లేదు అనేటువంటిది ఏది చెప్పలేదండి ఆంధ్ర భాగవతం భారతంలో మాత్రం పాశుపత అని ప్రత్యేకించి చెప్పాడు మూల భారతంలో అది లేదండి సర్వంభూత్వా అన్నాడు ఏ ఏ అస్త్ర శస్త్రములు ధనుర్వేదములో ఉన్నవో ఆయా అస్త్ర శస్త్రములు ఆయా నీకు అనుగతము అగుగాక అని వరం ఇచ్చాడండి ఇంతకన్నా గొప్ప వరం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి లోకంలో ఎన్ని అస్త్రశస్త్రాలు ఆ ధనుర్వేదంలో ఉన్నాయో వాటిని అన్నిటినీ ఇప్పుడు అర్జునుడు పొందినట్ట పొందనట్ట అట్లా అని ఆయన ఏమైనా కుడి చెవిలో నెత్తిన చెయ్యి పెట్టి కాళ్ళు పట్టుకోమని ఉపదేశం చేశాడా ఏమీ ఉపదేశం చేయలేదు కేవలం ఒక్క మాట చేత తనకు గతమైనటువంటి సర్వధనుర్వేదాస్త్ర శస్త్రములు ఏవైపోయినాయి ఇప్పుడు అర్జునుని పరం అయినాయి అయితే ఎంత జాగ్రత్త పడ్డాడంటే పరమేశ్వరుడు ఇక్కడ ఉన్న విశేషం ఎప్పుడు కావలను అప్పుడు అనుగతము అగుగాక కనుక ఎప్పుడు అవి అనుగతమైనట్లయితే ఒక్కొక్క దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉన్నది ఒకసారి ప్రయోగించిన తర్వాత ఇంకొకసారి ప్రయోగింపకూడని అస్త్ర శస్త్రాలు ఉన్నాయి వైష్ణవాస్త్రం అర్థమైందా అండి బ్రహ్మాస్త్రం శాత్తే అస్త్రం ఈ మూడు అస్త్రాలు కూడా ఒక్కసారి ప్రయోగించడానికే ఉపయోగపడతాయి ఒక యుద్ధంలో అర్థమైందండి మళ్ళీ అదే యుద్ధంలో ఇంకొకసారి ప్రయోగించడానికి ఉపయోగపడవు వాటిల్ని స్వీకరించేటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేదు అటువంటి పరిస్థితులలో దివ్యమైనటువంటి అన్ని అస్త్ర శస్త్రములు అనుభూయా ఎక్కడికి వచ్చినాయండి అనుభవంలోకి వచ్చినాయి సర్వము ఎంత స్థితిని పొందినటువంటి ఆ అర్జునుడు ఆ పరమేశ్వరునకు నమస్కరించి అనేక రకాలైనటువంటి అనుభూతులను ఆ అమ్మ ద్వారా పరమేశ్వరుని ద్వారా పొందినటువంటి ఆ అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరాడు వెనుదిరిగాడు తాను ఏది అనుకున్నాడో దాన్ని సాధించాడు యుద్ధంలో ఏది కావలనో దేన్ని పొందవలెనో ఏది పొందితే తాము అనుకున్నది సాధించగలుగుతారో ఇప్పుడు కావలసినవన్నీ అతనికి చేరినయి దిగులు పడవలసిన పని లేదు కాకపోతే అరణ్యమాసం అయితే పూర్తి కావాలి కదా పన్నెండు సంవత్సరాలు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం కావాలి ఈ అరణ్యవాసం పరిపూర్ణమయ్యే లోపల సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంతగా యాత్రా దర్శనం చేయడం కోసం బయలుదేరాడండి తీర్థయాత్ర వెంటనే తిరిగి పాండవుల వద్దకు రాలేదు దుఃఖపడుతున్నాడు ఎవరు ధర్మరాజు వెళ్ళినటువంటి అర్జునుడి రాలేదు ఏమైపోయి ఉంటాడు ఏమండి శవన కొడు చెబుతున్నాడు అండి రాజా ఎందుకు దిగులు పడతాం వెళ్ళినటువంటి అర్జునుడు పసివాడేమి కాదు రెండవది అతడు దేని కొరకు వెళ్ళాడు తపస్సు కోసం వెళ్ళాడు నీవే ఉపదేశం చేశావు ఇంద్ర సభకు వెళ్ళాడు ఇంద్రుడు ఇచ్చిన సలహాను అనుసరించి తపస్సు చేస్తున్నాడు అని మాతలి వచ్చి మనకు చెప్పాడు ఆ మాతలి ద్వారా విషయాలు తెలుసుకున్నాం అతడు క్షేమము అన్న సంగతి తెలిసింది తపస్సు పరిపూర్ణమైపోయిన తర్వాత అతడే వస్తాడు ఏ ఏ శక్తులను ఏ ఏ విద్యలను పొందాడో ఆయా విద్యలను అతడు పొందినట్లుగా మనం తెలుసుకుంటే అప్పుడు ఆనందపడతాం కనుక ఇప్పుడే నీవు త్వరపడవలసిన పనేమీ లేదయ్యా ఎందుకు దిగుమ పడతావు అతడు రాజ్య భ్రష్డేమీ కాలేదు ఎవరు రాజ్యప్రస్తుడయింది నీవు రాజు నీవే మిగిలిన వాళ్ళు నిన్ను అనుసరించే వాళ్ళే తప్ప వాళ్ళకి దుఃఖాన్ని పొందవలసినటువంటి ఆవశ్యకత లేనేలేదు కానీ నీకు కలిగినటువంటి దుఃఖాన్ని అనుసరించి ధర్మజునకా ఇంతటి దుఃఖం మనం కూడా ఏమీ చేయలేకపోయాం అనేటువంటి దుఃఖంలో ఉన్నారు వాళ్ళు దాన్ని తొలగించుకోవడం కోసమే తపస్సు కొరకు వెళ్ళాడు అటువంటి దివ్యమైన తత్వం కలిగిన అతడు అతి త్వరగానే వస్తాడు నీవు దిగులు పడవలసిన లేదయ్యా అయినా ధర్మజుని యొక్క దుఃఖము ఆగలేదండి రెండు కారణాలున్నాయి ఒక్కటి జరగబోయే కాలంలో యుద్ధమైతే సిద్ధం అంతవరకు ప్రకటమైపోయింది కదండి నిన్న సాయంకాలం ఖచ్చితంగా యుద్ధం చేయవలసిందే అనేటువంటి ప్రకటన చేశారు సంతోషం యుద్ధం జరగాలి అంటే ఆ యుద్ధానికి ప్రధానమైనటువంటి వాయువు ఎవరయ్యా అంటే ఇద్దరే ఇద్దరు ఒకరు భీమసేనుడు ఒకడు అర్జునుడు మిగిలిన వారంతా ఎవరయ్యా అంటే హారతిచ్చేటప్పుడు చెయ్యి చాపి పళ్ళెం పట్టుకునే వాళ్ళే అర్థమైందండి అసలు పాడే వాళ్ళు విడిగా ఉంటారు వీళ్ళంతా పట్టుకుంటారు అట్లాగే మిగతా వాళ్ళు ప్రధానమైన వాడు మాత్రం ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు మాత్రమే ఉన్నాడు రెండవ లేదు అందుచేత దుఃఖితుడవుతున్నాడు ధర్మానందనుడు ధర్మరాజ నీవు పడినటువంటి కష్టం చాలా తక్కువ చక్రవర్తులలో ఒకడై హరిశ్చంద్రుడు నలుడు పురుగుచ్చుడు పురుడు కార్తవీర్యుడు సగరుడు మొత్తం ఎంతమంది ఆరుగురు చక్రవర్తులు సగరమాంధత్రాది షక్రవర్తుల అంకసీమ నిలిపినట్టు శాంతి అని చెబుతారే కనుక ఆరుగురు చక్రవర్తులలో అతి శ్రేష్టమైనటువంటి వాడు నిషధ దేశాధీశుడైనటువంటి నల చక్రవర్తి ఆ నల చక్రవర్తికి ఎటువంటి స్థితి కలిగిందో చెప్పవయ్యా ఎంత కష్టపడ్డాడు నీవే చెప్పబోయే ఆ చరిత్ర అంతా నాకు ఊరట కలుగుతుందేమో అన్నాడు ఎవరు ధర్మరాజు ఇప్పుడు ఆ నల చక్రవర్తి యొక్క చరిత్ర చెబుతున్నాడు ఈ చరిత్ర వినడం చేత అనడంత విషభముగాని కలిభయముగాని ఉండదు అని వ్యాసభగవానుడు ఫలశతిలో ఆ నలమహారాజుకు కర్కోటకుడిచ్చిన వరం ఏమిటి అంటే విష భయం ఉండదని నలమహారాజుకు కలిపురుషుడిచ్చినటువంటి వరం ఈ నీ చరిత్రను చదివిన వాళ్ళ జోలికి నేను వెళ్ళను అని చెప్పాటండి కనుక మన జోలికి వాడు రాకుండా ఉండాలి అంటే రోజూ పొద్దున్నే లేచి ఏం చేయాలి ఎప్పుడు వస్తాడో తెలియదు కదండి పొద్దున్నే లేచి ఆ నలమహారాజును ఒక్కసారి పూర్తిగా చరిత్ర చదివినా చదవకపోయినా ఆ నలమహారాజును కనుక తలుచుకున్నట్లయితే ఆ కలిపురుషుడు మన దగ్గరికి రాకుండా ఉంటాడు దివ్యమైనటువంటి శక్తి సంపన్నుడు నలమహారాజు ఆజానుబాహుడు సర్వయుద్ధ విశా విశారధుడు విద్యా విశారధుడు లేదు అశ్వశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు అశ్వహృదయ కక్షాయం అన్నారు ఆ అశ్వహృదయం బాగా తెలిసినవాడు ఎంత ఎత్తు ఉన్న అశ్వము ఎంత వేగంగా పెడుతుంది దాని యొక్క శరీర నిర్మాణము ఎలాగుంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయగలుగుతుంది ఈ విషయాలన్నీ తెలిసిన వాడు ఎవరయ్యా అంటే ఆ నలమహారాజు అంత సుందరుడు కూడా నిషరాజు అటువంటి వాడి దగ్గర ఆ అతడి యొక్క రాజ్యంలో ఉన్న ఉద్యానవనంలో రెండు హంసలు తిరుగుతున్నాయట బంగారు రంగులో ఉన్నాయట ఆ హంసలు ఆ రంగులో ఉన్న ఆ హంసలను పట్టుకోవడం కోసం నలమహారాజు వెళ్ళాడు ఒక హంస చేతికి చిక్కింది ఆ హంస చెప్పింది రాజా నీవు నన్ను వండుకుని తింటావేమో వద్దయ్యా నన్ను వదిలి ఏమండి ఏవండి నవమహారాజు కూడా మాంసం తిన్నాడా తిన్నాడు ఖచ్చితంగా కారణం ఏమంటే అది క్షత్రియ జాతి బ్రాహ్మణుడు కాడు ఇంకొక విషయం కూడా చెబుతున్నానండి ఆయా యుగములలో బ్రాహ్మణులు కూడా మాంసమే తిన్నారు ఖచ్చితంగా ఇదే మాట ఎందుకనయ్యా పుణ్యతిథులలో తల్లిదండ్రులకు పెట్టేటువంటి తిథులలో ఓట్టలకు ఏం పెట్టాలని చెప్పుకున్నాం మొన్న చెప్పాం మనం ఖచ్చితంగా మాంసమే పెట్టాలి కలిలో మాంసము నిషేధము గనుక మాంసానికి బదులుగా మాసచక్రములు అని పెద్దవాళ్ళు చెప్పారు చక్రాలు కానీ బళ్ళు కానీ ఏమన్నా కానివ్వండి మొత్తానికి మినుముతో చేసినవి అని అసలు తినేది వాళ్లకు నివేదన చేయవలసింది ఏదయ్యా అంటే మాంసమే అర్థమైందా మరి వాళ్ళకు కూడా మాంసం పెట్టారా లేదా అగస్సుల వారు వాతాపి ఇంటికి వెళ్ళి ఏం తిన్నాడండి వాణ్ణి మేకపిల్లగా మార్చి ఆ తమ్ముణ్ణి ఆ చర్మాన్ని ఊడ్చి దాన్నే అజినముగా కింద వేసి దాని మీద కూర్చోవని చెప్పి ఆ మాంసం వండి ఆకారంగా పెడితే ఏమని చెప్పింది భారతమే జీర్ణమని అన్నాడు ఒక్కసారి మిగిలిన ఋషులు మునులంతా కూడా ఈ విధంగా వాడు ప్రాణం తీస్తున్నాడండి అని అగత్సల వారికి చెప్పారు వెంటనే ఏం చేశాడు ఆయన నేను చెబుతానయ్యా వాడికి కావలసిన బుద్ధి అని అక్కడికి వెళ్ళాడు అసలు ఈయన బయలుదేరి వెళ్ళిందెందుకు లోపముద్రావిని పెళ్లి చేసుకోవడానికి సంతానాన్ని పొందడానికి అర్థమైందా అండి లోముద్రాదేవిని తయారు చేసిన వాడెవ్వడు అగస్సుల వారే తన తపో శక్తి చేత ఎక్కడెక్కడ ఏ సౌందర్యం ఉన్నదో ఆయా సౌందర్ము సౌందర్యములనన్నిటినీ కలిపి ఒక రూపంగా తయారు చేసి ఆమెను ఒక రాజుకి అప్పగించాడు ఆ రాజు ఆమెను పెంచి పెద్ద చేశాడు సంతానాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో తానే వచ్చి ఆ రాజును అడిగాడు ఆ పిల్లను మళ్ళీ నాకు భార్యగా అప్పగించవయ్యా అని కానీ ఆ పిల్ల ఒప్పుకుంటుందో ఒప్పుకోదు అనే ఆలోచనతో తండ్రి ఆలోచిస్తుంటే ఆవిడ ఏ వచ్చి నన్ను అగర్షణకు అప్పగించమని చెప్పింది అంత సౌందర్యం కలిగింది కనుకనే ఆమెకు లోప ముద్ర అనేటువంటి పేరు వచ్చింది అందరూ అట్లా పిలిచే రామాన్యమైనదాండి లోప ముద్ర లోకంలో ఏ భార్యకైనా ఉపదేశం చేసేవాడెవరు భర్త ఉపదేశం చేస్తాడు కానీ అగస్సుల వారికి ఉపదేశం చేసింది ఎవరు లోపముద్ర ఉపదేశం చేసింది అగస్సుల వారికి మంత్రం లేదు కానీ మంత్రశాస్త్రంలో లోద్రాదేవి బీజాక్షరములు ఉన్నవి బీజాక్షరాలు ఉన్నాయి లోపముద్రాదేవికి ఓ మంత్రం ఉన్నది అనుష్ఠానం చేసేది అంటే అంత దివ్యమైన శక్తిని పొందింది ఆవిడ ద్వారా సంతానాన్ని పొందడానికి సిద్ధపెడితే ఆవిడ ఏం కోరుకున్నది నీకు కూడా ఈ ఋషివేషం కాకుండా సౌందర్యమైనటువంటి తత్వం కావాలి అనేక రకాలైన ఆభరణాలు కావాలి ఈ విధంగా గర్భశయ్య మీద కాకుండా హంస తూలికాల్పం కావాలి హర్మ్యమైనటువంటి భవనాలు కావాలి ఇవన్నీ నీవు ఏర్పాటు చేయగలిగితే దానికి కూడా ఓ నియమం పెట్టిందండి ఎవరిని కష్టపెట్టకుండా సంపాదించగలిగితే ఆ ద్రవ్యముతో ఇవన్నీ పొందగలిగితే నా ద్వారా నీకు సంతానాన్ని అందించడానికి నాకేమీ అభ్యంతరం లేదని నియమం పెట్టింది ఇప్పుడు అగస్తల ఏం కావాలి డబ్బు కావాలి ఆ డబ్బును అర్థించడం కోసం రాజుల వద్దకు వెళ్ళాడు అగత్తుల వారు ఆ వెళ్ళిన సందర్భంలో ఇప్పటికి ముగ్గురు రాజులను కలిసిన తనకు కావలసినటువంటి ఏ అన్యాక్రాంతము కానటువంటి ధనం అగత్లకు దొరకలేదు ఎవరి దగ్గర ఉన్నదంటే వీధిగో వీడి దగ్గర ఉంది వాతావరణ దగ్గర అర్థమైందండి అందుకనే అక్కడికి వెళ్ళి ఆ ఇల్వలు ఏం చేశాడండి వీడు మెంగేసి జీర్ణ మళ్ళీ పిలిస్తే వచ్చేటువంటి అవకాశం లేదు కనుక అటువంటి స్థితిలో నమస్కరించి అయ్యా నీకేం కావాలి అంటే సంపదన పొందాడు ఇప్పుడు అగస్సుల వారు మాంసం తిన్నట్ట తిననట్ట ఆయన ఎందుకు తిన్నాడయ్యా బ్రాహ్మడు కదా తినవచ్చునా కలియుగ ధర్మం వేరు అంత అత యుగాల ధర్మం కలియుగంలో వాస్తవానికి కూడా మాంసభక్షణ నిషేధమే అర్థమైందండి ఎవరికీ మాంసభక్షణ సేవనం కాదు నిషేధమే కాకపోతే లెక్క చేయక పూజిస్తున్నాడు వాణ్ణి చూసి భుజించేవాడు కూడా పురాణాలను చూసి భుజించేవాడు కూడా ఏమండి ఆ మధ్య రామచంద్రుణ్ణి గురించి ఓ మహానుభావుడు అని పేరు తెచ్చుకున్న ఆయన విమర్శించాడు పేపర్లో రాముడు మంచి భర్త కాడు అని స్టేట్మెంట్ ఇచ్చాడు పేపర్లో రాముడు మంచి భర్త అవునో కాదో చెప్పవలసింది ఎవరండి సీతమ్మ చెప్పాలి వీడవడండి చెప్పడానికి మంచి భర్త కాడని ఆవిడ ఒప్పుకున్నది అన్ని సంవత్సరాలు రావణాసురుడు దగ్గర ఉన్నా చిత్తవరికి రాముని చేరటం కోసం అగ్నిహోత్రంలో కూడా ప్రవేశించినటువంటి పవిత్ర మతల్లి పతివ్రత మోతల్లి ఆవిడ సామాన్యమైనదా ఎవరిని చేరటం కోసం చూసిందండి రాముడిని చేరడం కోసమే వాడు మంచి భర్త కాదు అని నువ్వు నిర్ణయిస్తే సరిపోతుందా రాముడు రాముడు సారాయి తాజాడా మాంసం తిన్నాడా అయితే మనం ఎందుకు తినకూడదు పోనీ తినరా రాముడు చేసిన ధర్మాలన్నీ నువ్వు అనుసరించావా అనుసరిస్తే నువ్వు కూడా తును దాని గురించి మాట్లాడు ఎవరో లోకల్లో అందులో అది చెప్పబడి ఉన్నది కనుక నేను చేస్తా పురాణాలే చెప్పినాయిగా ఇంకా చాలా విశేషాలు చెప్పినాయి పురాణాలు అవన్నీ ఆచరిస్తున్నామా అండి చెప్పండి ఎన్ని ఆచరిస్తున్నాం ఎన్ని పురాణాలు విన్నాం ఎంతమంది మహానుభావులు చెబుతుంటే విన్నాం ఎన్ని విన్నా సరే ఎప్పటిదాకా పరిమితం అంటే ఆ అయినా సరే వినటానికి ఇష్టపడుతున్నారు కనుక నమస్కరించవలసిందే నిపుణులు కాకపోతే తర్వాత ఆచరిస్తారు ఎప్పుడోపుడు మొత్తానికి ముందైతే వినాలి కదా ఏమండి కనుక మనకు ఆధారమైనటువంటిది ఏది అనే ఆలోచన ఉండాలి మాంసభక్షణ చేయడంలో ఆనాడు ఏమీ దోషం లేదు మాంసమును వండటంలో కూడా నలమారాజు చాలా గొప్పవాడు అందువల్ల ఈ హంస నలమహారాజును అడిగింది నన్ను వండుకు తినవద్దయ్యా నన్ను వదిలిపెడితే నీకు మేలు చేస్తా ఏ మేలు చేస్తావు భీముడు అనేటువంటి రాజు ఉన్నాడు నిదర్భపురాజు రాజు కూతురు దమయంతి అని ఉన్నది అతిలోక సౌందర్య రాశి కేవలం సౌందర్యమేనా సర్వ శుభ లక్షణ సన్నిహిత ఆవిడకి అన్ని శుభకరమైనటువంటి లక్షణాలే ఉన్నాయి మంగళకరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఒక్కొక్క స్త్రీని ఒక్కొక్క జాతిగా వర్ణించింది సాహిత్య ప్రపంచం పద్మిని జాతి చిత్రిని జాతి శంఖిని జాతి ఇట్లా ఒక్కొక్క జాతికి చెందిన స్త్రీగా నిర్ణయించింది ఆ యొక్క స్త్రీ యొక్క లక్షణాలను సర్వ సమర్థమైనటువంటి స్థితి కలిగినటువంటిది ఆ దమయంతి ఏ విధమైనటువంటి లోపము లేని శరీర నిర్మాణము ఏ విధము ఏ విధమైన లోపము లేనటువంటి మేధ ఏ విధమైన లోపములేని సుందరము ఏ విధమైన లోపములేని సౌశీల్యము అన్నిటికన్నా ముఖ్యమైనది కదా అంత దివ్యమైనటువంటి కాంతను నీకు భార్యగా ఏర్పాటు చేస్తా కనుక నన్ను వండుకోకుండా వదిలిపెట్టవయ్యా అని అడిగింది ఆ హంస వదిలేశాడు నలుడు ఇప్పుడు ఆ హంస ఎక్కడికి వెళ్ళిందండి ఆ దేశానికి వెళ్ళింది ఆ దమయంతిని కలిసింది తాను ఒక్కట్టే వెళ్లకుండా ఇంకా కొన్ని హంసలను వెంటబెట్టుకుని వెళ్ళింది ఆ దమయంతి కూర్చున్న ఉద్యానవనంలో చెంగు చెంగున గంతులు వేస్తూ ముందుకు వెడుతూ పరుగులు పెడుతూ నాట్యం చేస్తూ కనబడుతుంది అసలు నడకను వర్ణిస్తూనే కవులు ఏం చెబుతారండి హంస నడక ఎవరు చూశారో ఏ కవి చూశారో తెలియదు ఎప్పుడు ఆ కవికి అది సమయంగా మారిందో ఎందుకంటే కవి సమయము అంటారు హంస నడక అంత దివ్యమైనటువంటి ఆ హంసలను చూచి దమయంతి పరవశించిపోయి చలికత్తెను పిలిచి విసి ఆ హంసను తీసుకురావే ఆ చలికత్తె పొరుగు పొరుగున వెళ్ళి బలవంతాన దాని వెంట తిరిగి తిరిగి ఆ హంసను పట్టుకున్నది తీసుకొచ్చి దమయంతి గొప్ప చెప్పింది నేను నీకు ఉపకారం చేయటానికి వచ్చినటువంటి ప్రాణిని ఏమిటి నువ్వు అది హంస అందంగా ఉండడమే కాకుండా ఏం చేస్తుంది అండి మాట్లాడుతుంది ఇంకా ఆనందం కలిగింది దమయంతికి ఎంతో ముద్దు వచ్చింది అది ఏం చెప్పింది నలమహారాజు అని ఉన్నాడు నిషధ దేశపు రాజు నీకు తగినటువంటి భర్త అన్ని విధములుగా నీవు ఎట్లా ఉన్నతమైనటువంటి దానవో అన్ని విధములుగా నీకు ఉన్నతమైన వాడు ఎవరయ్యా అంటే నలమహారాజు చాలా దివ్యమైనటువంటి వాడు అతడికి తెలియని విద్య అంటూ ఏది లేదు సత్యవ్రతుడు సౌశీల్యవంతుడు పరస్ల పట్ల క్లీపుని వంటి వాడు అర్థమైందా అండి దేవేంద్రునితో సమానమైనటువంటి తేజస్సు కలిగినవాడు సర్వం సహా శత్రుంచయుడు ఎవ్వరూ శత్రువులు లేకుండా చేసుకోగలిగినటువంటి దివ్యమైన శక్తి సంపన్నుడు అతన్ని నీవు భర్తగా పొందినట్లయితే నీ జీవితం సఫలమవుతుంది అని చెప్పారండి ఏ క్షణ అనైతే హంస చెప్పిందో ఆ క్షణంలోనే దమయంతి తన మనస్సును ఎవరికి అప్పగించింది నలమహారాజును నలమహారాజు నేను హోట ఏమైనా చూపించిందా అండి దమయంతి దమయంతి చూసిందా చూడలేదు కేవలం ఆ హంస చెప్పినటువంటి మాటలు విని ఒక పక్షి చెబితే వింటానా అని అనుకోకుండా దాని ఎందున్నటువంటి సత్యతత్వమును గ్రహించి పరేంగిత జ్ఞానము అంటారు దాన్ని ఏమంటారండి ఇతరుల యొక్క హృదయంలో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగిన స్థితి కలిగినది గనుక ఆ ఏం చేసిందండి తన మనస్సును నలమహారాజు గెప్పింది మనం ఆలోచించవలసింది ఇక్కడ మాంసంతే దగ్గర కాదు దమయంతి ఏం చేసింది మనం ఏం చేస్తున్నాం తలమహారాజును చూడలేదు ఇంటర్వ్యూ లేదు ఏమీ లేదు ప్రశ్నలు లేవు నీకు ఎంత ఆస్తున్నది ఎంత బాస్తున్నది ఎంత సంపాదిస్తున్నావు ఇంట్లో తినే వాళ్ళం ఎంతమంది మీ అమ్మా నాన్న కూడా నాతోనే మనతోనే ఉంటారా నీకు అన్నదమ్ములు ఎంతమంది చెల్లెళ్ళు ఎంతమంది ఆడపడుస లేకపోతే చాలా మంచిది పెళ్ళి మీ అమ్మా నాన్న కూడా వెళ్ళిపోతే ఇంకా మంచిది మొత్తం నేనే తినవచ్చు ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏవి అక్కడ లేవు మనం నేర్చుకోవలసింది ఈ విషయాలు అంతే తప్ప నలమహారాజు మాంసం తిన్నాడా కళ్ళు తాగాడా ఇవి కాదు కావలసింది కనుక ఎప్పుడైతే మనస్సును అప్పగించిందో ఆనాటి నుంచి దమయంతి నలుని గురించే ఆలోచిస్తున్నదండి పశ్యతే అజునే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక్క మెతుకు కూడా ముట్టకుండా నిరంతరం ఉండి సదా ఉండి కృషతి ఏమైపోయిందండి చిక్కిపోయింది వివరణమైపోయింది బలహీనమైపోయింది తల్లి వచ్చి అడిగింది ఏమమ్మా ఎందుకు ఇట్లా అయిపోతున్నావు వేదన దేనికి మనస్సుకి ఆ మనోవేదన చేత శరీరం ఏమైంది బలహీనమైంది తల్లి ఎంత చెప్పినా వినలేదు ఆ తల్లి వెళ్ళి కట్టకు చెప్పింది ఏమండి మన అమ్మాయి దమయంతి పరిస్థితి ఇలా ఉన్నది వెంటనే భీముడు పాండవులలో ఉన్న భీముడు వేరండి భీమ మహారాజు అంటారు ఏ ఆయన్ని భీముడు అంటారు ఎలుపులో కూడా కొద్దిగా తేడా ఉన్నది ఈ భీమ మహారాజు ఏం చేశాడు అమ్మాయికి యుక్త వయస్సు వచ్చింది ఆ వయస్సును అనుసరించి మనం ఏం చేయాలి అందుకని ఆ వయస్సుకు ఏమని పోరండి యుక్త వయస్సు దేనికి యుక్త వయస్సు యుక్త వయస్సు అంటే తగిన వయస్సు దేనికి తగిన వయస్సు జీవితంలో ప్రధానమైన భూమిక అయినటువంటి వివాహమునకు తగిన వయస్సు ఇవాటి ఇవాటి రోజున ప్రపంచంలో ఏం చెప్పుకుంటున్నారు అసలు జీవితంలో వివాహం అనేటువంటిది ఓ చిన్న విషయం తప్ప దాన్ని గురించి ఆలోచించవలసిన పని లేదు అని చెప్పుకుంటున్నారు ఒక జీవితం సక్రమమైన మార్గంలో నడవాలి అంటే దానికి ఆధారం ఏదయ్యా అంటే మీకు మీరు తెలిసే ఉంటుంది పెద్దలందరికీ కూడా ఈ పోలీసుల్ని ఎస్ఐల్ని సిఐల్ని వాళ్ళు సెలెక్షన్ చేసుకుంటారు కదండి ఆ కమిటీ ఉంటుంది కదా ఆ కమిటీ వాళ్ళు అడగవలసినటువంటి ప్రశ్నలలో ఇది కూడా ఒకటే ఏది వెళ్ళి అయ్యిందా లేదా కాపురానికి లేదా వచ్చింది అన్నవాడిని తొందరగా సెలెక్ట్ చేస్తారండి మిగతా విషయాలు కూడా కలిసి ఉంటాయి ఎందుకని అంటే నేను వాళ్ళని అడిగా ఈ దీంట్లో ఇది కూడా ఉన్నది కదండి పెళ్లి కావడానికి ఉద్యోగానికి సంబంధం ఏమిటి అని అడిగా నేను వాడి మనస్సు స్థిరంగా నిలబడాలి అంటే వివాహం అయ్యి రే పొద్దున వాళ్ళు తుపాకీ తీసుకుని కాల్చాడు అనుకోండి సరి అయినటువంటి గురి చూడాలి అంటే వాడు ఏ ఉండాలి మనస్సు స్థిరంగా ఉండాలి అదే బ్రహ్మచారి అయితే వాడికి మానసిక స్థిరత ఉండే అవకాశం బ్రహ్మచారి శత మర్కటహ అని సూత్రం కనుక వాడికి మానసిక స్వాస్థ్యం ఉండే అవకాశం లేదు కనుక సెలక్షన్ చేసుకోవడానికి ఇది కూడా ఒక విషయమని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెబితేనే విన్నా లేకపోతే నాకు మాత్రమే తెలుస్తుంది నేను అసలు ఆ డిపార్ట్మెంట్కు పనికొస్తానా భూమి మీద ఉన్నది గుప్పెడు ఏమండి ఎంత ఎత్తు ఎంత ఎత్తు ఉండాలి సెలక్షన్ ఆరు అడుగులు ఉండాలి ఆ ఉండాలి అందుకే అటువంటి వాళ్ళని చూస్తే నాకు కష్టం కలుగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు నాకన్నా పొట్టి వాళ్ళు ఎక్కడన్నా దొరుకుతారా అని వాళ్ళ పక్కన నిలబడుతూ ఉంటాను నేను ఎందుకు కాస్త పొడుగ్గా కనపడటం కోసం ఏదో ఆశ కొంచెం హరణమ పార్వతీ పద్దే హర హేవ కనుక దివ్యాత్మస్వరూపులరా తండ్రి విషయాన్ని తెలుసుకున్నాడు అమ్మాయికి పెళ్లి చేయాలి బహుశా మనస్సులో ఎవరు ఉండి ఉంటారు మనతో చెప్పలేకనే ఈ పని చేస్తున్నది ఆవిడ దిగులు పడుతున్నది కృషించిపోతున్నది స్వయంవరాన్ని ప్రకటిద్దామన్నారు అండి స్వయంవరం ఆవిడ ఇచ్చా స్వయంవరం వరం ప్రణ స్వయం వరం అని రెండున్నాయని చెప్పుకున్నాం పరీక్ష పెట్టి భర్తను తెచ్చుకునుట లేదా ఇష్టం వచ్చిన వారి మెడలో దండవేసి తెచ్చుకునుట అంత స్వాతంత్ర్యము ఆనాటి స్త్రీలకు ఖచ్చితంగా ఉన్నది ఈనాటి స్త్రీలకు కూడా ఉన్నదని మనకు కనబడుతూనే ఉన్నది లోకంలో కనుక ఆ ఇచ్ఛాస్వయంవరాన్ని ప్రకటించాడు భీమమహారాజు ఎవరి కొరకు దమయంతి కొరకు ఆ విషయాన్ని తెలిసినటువంటి నలమహారాజు బయలుదేరాడండి ఎందుకు బయలుదేరాడంటే ఇక్కడ దమయంతికి చెప్పిన హంస మళ్ళీ నలమహారాజు దగ్గరికి వెళ్ళి నేను ఈ పనిచేసానయ్యా ఆమె నిన్నే కోరుకుంటోంది కనుక తప్పక ఎప్పుడో స్వయంవరం ప్రకటమవుతుంది నీవు అక్కడికి వెళ్ళి ఆమెను పొందవలసింది అని హంస ఎంత ఉపకారం చేసిందండి ఆ హంస జీవిత భాగస్వామిని అందించింది ఎవరికి నరమహారాజుకు అంత తేలికైన పని అది ఎన్ని చోట్ల తిరుగుతున్నాము ఎంత కష్టపడి సంపాదిస్తున్నామండి ఇవాటి రోజున ఆడపిల్లల్ని ఒక పిల్లలకు బిల్డ్ శర్మగారు పురాణాలకు తిరుగుతూ ఉంటారు కదా ఎక్కడన్నా సంబంధాలు ఉంటే చెప్పండి ఎవరికండి మా అబ్బాయికి మా చిన్నతనంలో మా అమ్మాయి కానీ అడిగేవాళ్ళు ఆ పిల్లలకు పెళ్లి కాకపోతే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని పారాయణ చేయించేవాళ్ళు ఇంత తతంగా నడిచేది ఇప్పుడు వీళ్ళ కోసం ఏ కళ్యాణ ఘట్టం చదివించాలో తెలియటిల్ల ఆడపిల్ల కనుక రుక్మిణీ కళ్యాణ ఘట్టం పారాయణ చేసింది వీడు ఏ కళ్యాణ ఘట్టం చేయాలండి భారతం చెప్పిందండి నలమహారాజు చరిత్ర పారాయణ చేస్తే వివాహం కాని మగపిల్లలకు వివాహము అగును ఈ విషయం ఎవరు చెప్పారండి భారతం చెప్పింది ఊరికే హాస్యం కోసం చెప్పడల్లా నేను వాస్తవం నలుని యొక్క చరిత్ర అంత దివ్యమైనది పవిత్రమైనది ఫలవంతం అయినది లోకంలో మానవులంతా కూడా నిష్మ కర్మ చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారో చేతులు ఎత్తండి ఎవరున్నారండి నిష్కామ కర్మ ఏ కోరిక లేకుండా చేస్తున్నాను ఎవరు లేరు పోనీ నేనేమైనా ఎత్తానా మీ సంగతి వదిలిపెట్టండి ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి కూర్చొని చెబుతున్నాను కదా నేను ఎత్తలేకపోయా ధైర్యం లేదు వాస్తవం నిజం ఒప్పుకోవాలండి కనుక ఎవరు నిష్కామ కర్మ చేస్తారో వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళినట్టు కనుక అందరం కోరికతో చేసేవాళ్ళమే ఈ చిట్ట చె చిన్నపిణ్ని కూడా ఉకీ సాల్ట్ ప్యాకట్ కొని తీసుకురారా అంటే నాకేమిస్తావు మిగిలినర చాక్లెట్ కొనుక్కోర్రా అయితే విడతా అంటాడు వాడు కనుక ప్రయోజనం లేకుండా మనమేమి చేయం మనకి తెలియకుండానే ప్రయోజనాన్ని పసితనం నుంచి ఆశిస్తూ వచ్చాము ఇప్పుడు ఉన్నట్టుండి వదులుకోమంటే ఎక్కడికి పోతుందండి అది నెమ్మదిగా సాధన చేస్తే ఎప్పటికప్పటికి పోవచ్చు కనుక ఆ నలమహారాజు యొక్క దివ్యమైన తత్వాన్ని ఆవిడ తెలుసుకుంది ఆవిడ తత్వాన్ని ఇతడు తెలుసుకున్నాడు స్వయంవరం సిద్ధమైంది నలమహారాజు బయలుదేరాడు ఆవిడ యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని గురించి ఈ హంసలు కేవలం నలమహారాజు ఒక్కడికే చెప్పలేదండి దిక్పాలకులకు కూడా చెప్పినాయి వాళ్ళు కూడా దమయంతిని భార్యగా పొందుదామనే ఆలోచనతోనే వచ్చారు ఊరికే చెప్పడం కాకుండా నలమహారాజుని ఆవిడ కోరుకుంటోంది అని కూడా చెప్పిన ఈ హంసలు నలమహారాజుని కోరుకుంటున్న సంగతి హంసలు చెప్పిన దిక్పాలకులు ఎందుకు సిద్ధపడ్డారయ్యా అంటే అంత సౌందర్యం వదులుకోలేనంత సౌందర్యము అందువల్ల దిక్పాలకులు వచ్చారు ఇంద్రుడు యముడు వరుణుడు ఇంకెవరండి వాయువు ఈ నలుగురు వచ్చారు కుబేరుడు తప్ప ఎందుకంటే ఉత్తర దిక్కున కుబేరుడు కదా కుబేరుడు పాపం ఎక్కడికి వెళ్ళడు చాలా మంచివాడు ఎందుకంటే డబ్బులకి రక్షణగా ఉండాలి రెండవది వాడి శరీరము సరైనది కాదు ఏ పిల్ల ఒప్పుకోదు వాడిని ఆ యక్షకాంతలు ఎవరో ఒప్పుకున్నారు చేసుకున్నారు అయిపోయింది ఇద్దరు కొడుకులు కలిగారు అంతవరకు ఫ్యామిలీ ప్లానింగ్ అర్థమైందా అండి ఆ ఎందుకంటే కుచితం బేరం కుబేరం అతడి శరీరము కుళ్ళి ఉండును ఎట్లా ఉంటుందో అంటే ఒంటి నిండా పొడలు పొడలుగా పుల్లు పుల్లుగా ఎవరికి ఆ కుబేరుణకు అర్థమైందంటే అందుకనే పూర్వపు రోజుల్లో తామర కానీ గజ్జి కానీ వస్తే రే నీకు డబ్బులు బాగా వస్తాయి రా అని అనేవాళ్ళు పెద్దవాళ్ళు డబ్బులు వచ్చినా రాకపోయినా గిటార్ వాయించడం బాగా వస్తుంది వాళ్ళకి ఏమండి ఇది పరిస్థితి కనుక ఆ కుచితం బేరం ఆ కుళ్ళిపోయిన శరీరం ఛిద్రమై ఉంటుంది ఏ ఏ కాంత ఒప్పుకుంటుందండి వాడు వెళితే అందుకని వాడికి ముందే తెలుసు బుద్ధిని వంతుడు వాడు కదా యమధర్మరాజు ఇంద్రుడు వరుణుడు వాయువు ఆ వరుణుడు కాదండి అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాయువు వెళ్ళారు ఈ నలుగురు వచ్చేటువంటి దోవలో కనపడ్డాడు నలమహారాజు ఎప్పుడైతే నలమహారాజు కనపడ్డాడో ఇతడే నలుడు అయి ఉంటాడు చూచినంత మాత్రం చేతనే దివ్యమైనటువంటి సౌరభాన్ని దివ్యమైనటువంటి శౌర్యాన్ని దివ్యమైనటువంటి సొగసును ఈ మూడింటిని పొద్దు ఉన్నాడు ఏ స్త్రీ అయినా ఇతడిని కాక ఇంకెవరిని చేసుకుంటుంది కనుక ఎలాగైనా సరే ఆ దమయంతి మనల్ని చేసుకునేటట్టుగా చేయాలి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి ఇతడినే రాయబారిగా పంపించాలి ఎవరి దగ్గరికి దమయంతి దగ్గరికి వాళ్ళు చేసిన ఆలోచన చూడండి ఎప్పుడైతే రాయబారిగా పంపించాలి అనుకున్నారో వెంటనే నలుని ముంగిట ప్రత్యక్షమయ్యారు నలమహారాజా నీ గురించి మేము చాలా విన్నామయ్యా నువ్వు ఎంతో గొప్పవాడివి మహానుభావుడవు మంచివాడవు సత్యశీలుడవు ధర్మపరుడము ప్రతాపంతుడవు తమ పని కావాలి అంటే ఏం చేయాలని మనం బాగా పొగడాలి కీర్తించే తప్ప భగవంతుడు కూడా కీర్తించేదాన్ని ఆనందపడ్డు ఏమండి విశ్వం విష్ణు వశత్కారో భూత భవ్యభవత్ప్రభు భూతృద్భూతృద్భావ భూతాత్మ భూతభావ భూతాత్మా పరమాత్మ ముక్త పరమాం గతి అవ్యయ పురుష సాక్షి క్షేత్ర జ్ఞోక్ష చక్కగా సహస్రనామ కీర్తన చేశామా పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చుని గనక చేస్తే ఆ భగవంతుడు ఆనందపడతాడండి ఏమేమి కావాలో వాడికే తెలుసు గనక పనులన్నీ చేసేస్తా అనేకమైనవి పరిపూర్ణం చేస్తాడు కనుక కీర్తిస్తే ఎవరికి ఆనందం కలగదు నలమహారాజు కూడా ఏం కావాలి మీకన్నాడు నువ్వు అంత వాడివి ఇంత వాడివని కీర్తించారు ఎవరు మీరు మీకేం కావాలి వాళ్ళేమీ అసత్యం చెప్పలేదండి మేము తిక్పాల కులము దమయంతిని స్వయంవరంలో మేము పొందుదామని మా కోరిక మా నలుగురిలో ఏ ఒక్కరిని ఆవిడ అంగీకరించినా మిగిలిన ముగ్గురము సమభావంతో ఉంటామే తప్ప విరోధ భావాన్ని మేము కనుక నీవు ఆమె వద్దకు వెళ్ళి మా నలుగురిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోమని ఆమెకు చెప్పి ఒప్పించాలి అలా ఒప్పించగలిగినటువంటి మేధస్సు ఎవరికి ఉన్నది అంటే నీ ఉన్నది అందువల్ల కాస్త మా మాట వినే పని చెయ్యవయ్యా నలమహారాజు చిరునవ్వు నవ్వి మావైవ ప్రసార్య వంచసీ చెప్పాడు ఏమయ్యా నేను కూడా దానికోసమే వెళుతున్నానయ్యా ఎవరిని పెళ్లి చేసుకుందామని దమయ మామయ్య నా మనస్సు కూడా అటువైపే వెళుతోంది కోరి వాంచమే కోరుకుని పెడుతున్నది నన్ను మీరు పంపితే ఎట్లాగయ్యా మీ పని మీరు చూసుకోండి అన్నాడు కాదన్నారు వాళ్ళు నీవే నిర్వహించాలి మీరు చెప్పారు కనుక మీ కొరకు నేను పెడతా నాకు దక్కకపోయినా పర్వాలేదు మీకు దక్కితే ఆనందమే ఇంతగా కోరారు కనుక నేను చేయవలసినటువంటి సహాయం చేస్తా కానీ అనేక మంది చేత రక్షణ సంకులమైనటువంటి భీమమహారాజు ఆస్థానంలో నేను పెట్టాలి స్వయంవరానికంటే అనేక మంది రాజకుమారులు వస్తారు కనుక నేను వెళ్తా వాళ్ళతో పాటు మీరు రావచ్చు కానీ ప్రత్యేకించి అంతఃపురంలో ఉన్న అభ్యంతర మందిరంలోకి వెళ్ళడంగా అభ్యంతర మందిరం అంటే అర్థం ఏమిటండి స్త్రీలు ఉండేటువంటి మందిరం ఆ మందిరంలోకి ఒకవేళ రాజు వెళ్ళాలి అన్నా ఆ రాజు ఏం చేయాలండి ఆ గుమ్మం దగ్గర నిలబడి రాణిగారు మందిరంలోకి రావచ్చునా అని అడిగితే ఆవిడ రావచ్చు అని చలికత్తెను కబురు పంపిస్తే చలికత్తె అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాలి ఆనాటి నియమము అది మరి అభ్యంతర మందిరంలోకి ఎట్లా వెళ్ళగలుగుతాం ఎవరు ఊరుకుంటారు ఎవరి చేతికైనా చిక్కితే నా పరులు ఏం కావాలి ఇప్పటిదాకా నేను ఏ విధంగా బ్రతికాను తరువాత నా పరిస్థితి ఏమిటి అటువంటి స్థితిలో ఈ దిక్పాలకులు తమ యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఎవరికి ఇచ్చారండి ఆంధ్ర ఒక గుళికను ఇచ్చారు అని ఉన్నది గుళిక కాదు ఇచ్చింది ఏమిచ్చారు అంటే సాంబరి విద్యను ఇచ్చారు అని మూల భారతంలో వ్యాస భగవానుడు చెప్పాడు ఏ విద్యను అందజేశారు అతనికి సాంబరి ఇప్పుడు ఆ కచ దేవయాని అసలు దమయంతి ఎవరిని చేసుకుంటుంది అనేటువంటి విషయం తరువాత ఇప్పుడు నలమహారాజుకు కొత్తగా వచ్చిన విద్య ఏమిటల్లి విద్య వచ్చింది ఆ విద్యను ఇవ్వడం చేత ఎవ్వరికీ కనబడకుండా అభ్యంతర మందిర ప్రవేశం చేయగలడు కనుక ఆ విద్యను ఆధారంగా చేసుకుని వచ్చేసాడు ఎవరు నలుడు ఆ దమయంతి ఉన్న మందిరంలోకి వచ్చాడు లికత్తెలు ఉన్నారు అక్కడికి వచ్చిన తర్వాత తనను తాను ప్రకటించుకున్నాడు ఎప్పుడైతే ఒక పర పురుషుడు అక్కడ కనబడ్డాడో ఆ పురుషుణ్ణి చూచిందే గాని ఎవర్రా నువ్వు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు అని అడగలేకపోయింది ఎవరు అంటే దమయంతి కేవలం దేనివల్ల అంటే మహత్వేన సుచయా అన్నాడు వ్యాసుడు నలమహారాజు యొక్క మహత్వము చేతనే నువ్వు పరపురుషుడిది కదా ఎలా లోపలికి వచ్చావు అనేటువంటి విషయాన్ని అడగలేకపోయింది ఎంత మహత్వం ఉన్నా ఆవిడ కూడా మహత్తు కలిగిందే కదా ఎందుకు అడగలేకపోయింది అని ప్రశ్న వేస్తే నీలకంఠుల వారు వ్యాఖ్యానంలో చెప్పారండి తన మనస్సు ఎప్పుడో ఎవరికప్ప చెప్పింది నలమహారాజు గప్ప చెప్పేసింది అర్థమైందండి కనుక ఇప్పుడు తన మనస్సు తన దగ్గర లేదు ఎవరి దగ్గర ఉంది ఆయన దగ్గరే ఉన్నది కనుక ఇప్పుడు ఆవిడ అడిగితే ఎవరిని అడిగినట్టు తనను తానే ప్రశ్నించినట్టు దీని అర్థం ఏమంటే నలుడు కూడా ఎలా కనబడుతున్నాడంటే తన వలనే కనబడుచున్నాడు అందువల్లనే దమయంతి అతడేమి ప్రశ్న వేయాల దమయంతి అడగలేదు కానీ చలికత్తలు మాత్రం అడిగారండి ఎందుకంటే వాడికి తమవలేని వాడు ఆ నరమహారాజు వాళ్ళకి మాత్రం తమవలేనే కనబట్టాలయంతి కనబడుతున్నాడు మనస్సు చేత అతడే తాను తానే అతడు దీన్నే మనం ఏమంటామంటే ఉద్వాహము అని అంటామండి ఈ స్థితిని ఏమనాలి మనం ఉద్వాహము రెండు కలిసి ఒక్కటిగా మారుట కేవలం శరీరాలు మారటం కాదు ఏది మారాలండి మానసికంగా ఒక్కటి కావాలి అదో ధృవం ఇదో ధ్రువం అయితే మంత్రములైతే జరిగినాయి కాని అసలు జరగవలసినటువంటి వైదికమైన కర్మ ఏమీ జరగలేదు వైదికమైన తత్వం ఏది అంటే మానసికంగా ఒక్కటి అవ్వటం అసలు పెళ్లి కాకముందే ఇక్కడ అయిపోయింది కనుకనే ఇది దైవము కూర్చినటువంటి వివాహ. అర్థమైందండి ప్రత్యేకించి వాళ్ళేదో కోరుకుని కాలేజీ నుంచి అటు నుంచి అటు వెళ్ళిపోవడం కాకుండా స్వయంవరాన్ని తండ్రే ఏర్పాటు చేసాడా ఏర్పాటు చేసుకున్నదండి తండ్రి ఏర్పాటు చేశాడు ఎవరయ్యా చలికత్తలు అడిగారు ఎందుకు వచ్చావు పరపురుషులు లోపలికి ప్రవేశించలేరు కదా ఎలా ప్రవేశించగలిగా ఎవరు నిన్ను అనుమతిచ్చారు ఎట్లా వచ్చావు నీవేమైనా రాక్షసుడవా మాయోపాయం చేత వచ్చావా లేదు మాంత్రికుడవా అనేక రకాలైన ప్రశ్నలు గుప్పించారు అటు చలికత్తులకు ఇటు దమయంతికి కూడా శిరస్సు వంచి నమస్కరించాడండి ఎవరు ఎందుకంటే నలమహారాజు కోరుకున్నాడే కాని మనస్సు ఆవిడకి సమర్పించలా ఆవిడ మనస్సు సమర్పించింది కనుక తానే కనబడుతున్నది ఆయనలో నలమహారాజుకి అట్లా కనబడలా దమయంతి దమయంతిగానే కనబడింది అందువల్లనే నమస్కరించాడు చెలికత్తలతో చెప్పాడు అమ్మా మీరనుకున్నట్టుగా నేను మాంత్రికుణ్ణి కాదు రాక్షసు అంతకన్నా కాను నిషపు రాసును నన్ను నలుడు అని పిలుస్తాడు నేను కూడా స్వయంవరానికి వద్దామని బయలుదేరాను ఇంకా వివాహితుడను కాను దిక్పాలకులు నాకు మార్గమధ్యంలో కలిశారు వింటున్నారండి జాగ్రత్తగా వృధాపై మాట్లాడకుండా ఆడుకోండిరా పాపం వాళ్ళని కలిపితే కష్టం వాళ్ళ పని వాళ్ళని చేసుకునే వాళ్ళ పసిపిల్లలు వాళ్ళకేం తెలుస్తుందండి వాడు ఏదో కూర్చున్నాడు అరుస్తున్నాడు ఏదో చెబుతున్నాడు మా పెద్దవాళ్ళు కూర్చున్నారు ఇక్కడ అంతే పాపం కనీసం వాడు వాళ్ళ పెద్దవాళ్ళని అనుసరించి ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టాడు ఇప్పటికి మూడు రోజుల నుంచి వస్తున్నాడు ఆ ఎర్ర చొక్కావాడు రెండో వాడిని చూడలేదు కానీ నేను వాడిని మాత్రం రోజు చూస్తున్నా ఏమైనా వాడు ఒక కనీసం ఈ ప్రాంగణానికి రావాలి పెద్దవాళ్ళు పెడుతున్నారు వాళ్ళతో పాటు పెడదాం అనేటువంటి ఆలోచన కలిగింది వాడు అంగీకరించాడు అందుకుని మనం ఆనందంగా వాడిని అభినందించాలి హర పార్వతీపతయో హర హర మహాదేవా అయితే నేను వచ్చేటువంటి మార్గ నాకు దిక్పాలకుల దర్శనమయ్యింది ఆ దిక్పాలకులు నాకు ఆజ్ఞ ఇచ్చారు ఏమని నీవే వెళ్ళి ఆ గమయంతితో చెప్పవయ్యా ఏమని మా దిక్పాలకులు నలుగురిలో ఎవరో ఒకరిని ఆమె వివాహం చేసుకోవాలి అన్నులను ఇంకొకరిని చేసుకోవడానికి అవకాశం లేదు ఇది శాసనం మేం చెబుతున్నాం లేకపోతే చాలా కష్టాలు పడవలసి ఉంటుంది మా నలుగురిలో ఏ ఒక్కరిని చేసుకున్నా మిగిలిన ముగ్గురికి ఏ విధమైన ఇబ్బంది లేదు మెదలకుండా ఊరుకుంటాం మేము ఆ విషయాన్ని నా ద్వారా నీకు తెలియజేయమని ఎవరికీ కనబడకుండా లోపలికి రాగలిగినటువంటి శక్తిని కూడా వారు నాకు ప్రదర్శ ప్రసాదించడం చేతనే నేను లోపలికి రాగలిగానమ్మా నేను చెప్పవలసినటువంటి విషయాన్ని చెప్పాను కనుక నీవు వాళ్లను వివాహం చేసుకోవలసింది మహారాజా నీవే చెప్పావు నేను నలమహారాజును అని హంసదౌత్యము వల్ల చెప్పిందండి ఆవిడ మొట్టమొదటి మాట అది హంస దౌత్యము వల్ల నేను నలమహారాజుకే మనసు ఇచ్చి ఉన్నదానను కనుక మానసికమైనటువంటి దాని చేత ఇప్పుడు నిన్ను చూచాను గనుక భౌతికమైనటువంటి విధానము చేత ఈ రెండు విధానముల చేత కూడా ఈ దమయంతి నలమహారాజునే కోరుకుంటున్నది కాని దిక్పాలకులను కోరుకునదు అదీ కాక ఏమయ్యా నువ్వు మహారా దమయంతి అడిగిందండి ఎంత స్వతంత్రం ఎంత ధైర్యం ఎంత స్వేచ్ఛ అందుకనే శాస్త్రం ఏం చెప్పిందంటే ఆహార్యం ఆహారం బలం మేధ ఏతర్ణం అధికం పురుషం సర్వై స్త్రీణ అని చెప్పిందండి ఏమిటి దీని అర్థం మీరు ఉంటే జీవితం ముందు చెప్పరా అసలు తిట్టడం లేదో తర్వాత చూద్దామని అనుకుంటున్నారు అనురాధ గారు ఆ చూపులో భావం అది ఆ ఫేస్ ఈజ్ ఇండెక్స్ యర్ సోల్ నువ్వు చెప్పరా ముందు తర్వాత సంగతి చూద్దాం ఆహార్యం అలంకరణ ఇదేమన్నా అబద్ధమా ఎక్కువ పురుషునికేముంది ఓ ప్యాంట్ వేసుకుంటాడు సర్ట్ వేసుకుంటాడు అసలు ఇప్పుడు దువ్వకుండా ఉండడం ఓ ఫ్యాషన్ ఆ పూర్వపు రోజుల్లో అయితే బట్టతలయ్యేదాకా దువ్వరబడవాడు ఇప్పుడు అసలు దువ్వకుండా ఉండడం ఓ ఫ్యాషన్ చిరిగిపోయిన ప్యాంట్ వేసుకోవడం ఓ ఫ్యాషన్ చొక్కా దాకా రాల ఆ చిరగడం కూడా మోకాలు పైన చిరగాలి కింద చిరగకూడదు ఎన్ని రకాల దౌర్భాగ్యాలు పట్టిన యో భారతీయ వేషధారణకు ఎప్పటికైనా నశించాలని ఆ పరమాత్మను నేను ఈ మంచి సమయంలో వ్యాసపీఠం మీద కూర్చుని ప్రార్థిస్తున్నా కనుక ఆహార్యం అలంకారం స్త్రీలకు సర్వై అధికం స్త్రీనాం ఎవరికన్నా పురుష పురుషులకన్నా ఆహారం కాస్త భోజనం కూడా ఎక్కువే తింటారటండి మగవాడి కన్నా ఒప్పుకుంటారా పోలేండి అదృష్టవంతుడిని ఎందుకంటే ఇంకా కొద్దిసేపు కూర్చొని అల్లి కదా ఈ పీఠం మీద ఏమండి ఇప్పటికైంది పదకొండే కనుక దివ్యాత్మస్వరూపులారా ఆహారం కూడా ఎక్కువే మూడు మేధా తెలివితేటలు కూడా వాళ్ళకి ఎక్కువండి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా తెలివైనటువంటి భర్త ఎవరిని అడుగుతాడు భార్యనే అడుగుతాడు ఆవిడ చెప్పగలిగినంత దివ్యమైనటువంటి సలహా ఇంకెవ్వరు చెప్పలేరు ఏమంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆదుకునేది వాళ్ళేనండి ఒకప్పుడు ఈ బ్యాంకులు ఉన్నాయా డబ్బులు కావాలంటే డబ్బాలు తీసిచ్చేవాళ్ళు వేలకి వేలు అప్పటి వేలు అంటే ఇప్పుడు లక్షలతో సమానం ఏ డబ్బా తీసేవాళ్ళండి తెరమూతల డబ్బా ఇప్పుడు కలి ప్రభావం పెరిగిపోయి ఆవిడికో ఎక్క ఉంటుంది బుక్కు వాడికో ఎక్క ఉంటుంది బుక్కు ఏమి ధర్మం అండి ఇది అసలు జాయం అనేది లేదు నీ జీతం ఎంత నా జీతం ఎంత కుటుంబాన్ని విడదీసింది ఇప్పటి సంస్కృతి బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం అండి ఇది అభివృద్ధి కాదు కనుక ఆవిడకి మేధె ఎక్కువండి వాళ్లకున్నంత తెలివితేటలు ఇంకొకరు లేవు ఎవరు భీష్ముడు సమాధానం చెప్పాడా ద్రోణాచార్యుడు సమాధానం చెప్పాడా విధుడు చెప్పాడా ధృతరాశుడు చెప్పాడా ఎవరు చెప్పగలిగాడండి నిన్నటి రోజున ద్రౌపది అడిగిన ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం లేదు ఎవరు చెప్పలేదు అప్పటికీ బాగుండేదని నోరు తెరిచిన భీష్ముడు నువ్వు దాసీవి కాదు ఏమిటండి చెప్పడం రెండు చెప్పాడు కనుక మేధస్సు కూడా ఎక్కువే అంతేకాదు బలం కూడా ఎక్కువేటండి వాళ్ళంతట వాళ్ళు మేము అబలము అనుకుంటున్నారు కానీ అబలలు కాదు న్యాయంగా పురుషుని కన్నా ఎక్కువ బలం కలిగిన వాళ్ళు వాళ్ళు ఊచిపెట్టి కొట్టారా ఈ దెబ్బ తిన్నవాడు వారం రోజులు లేవాడు ఇందులో డౌట్ ఏం లేదు వీడేదో అనుభవంతో చూపుతున్నాడు అనుకో మా కంటే ఎందుకంటే నేను ఎప్పుడూ తినలేదు అసలు ఇంటూ ఉంటేగా తినడానికి ఎక్కువ బయటే ఉంటూ ఉంటాను కనుక దివ్యాత్మ స్వరూప ఏదో వచ్చిన మూట ఏదో తీసుకెళ్ళి మళ్ళీ మూట పుజాన వేసుకుని ఇంకో చోటుకి పోవడం అంతే కనుక దివ్యాత్మస్వరూపులరా అధికమైనటువంటి మేధస్సు కలిగినది ఎవరు అర్థమయ్యంతే ఏమయ్యా నువ్వు కూడా స్వయంవరానికి వచ్చావు కదా నిన్ను రాయబారిగా పంపితే ఎంత వచ్చేవయా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు నీవు స్వయంవరానికి వచ్చావా నువ్వు ఎవరిని చేసుకుందామనే ఆలోచనతో వచ్చావో ఆవిడనే చేసుకోవడానికి నిన్నే దిక్పాలకులు పంపితే ఒప్పుకుని వచ్చావా ఎంత మంచితనం అయ్యా అనేది మరీ ఇంత మంచితనం ఉండవచ్చునా లోకంలో ఏం ఆశ్చర్యంగా ఉందయా ఏం చెయ్యమంటావు వాళ్ళు దిక్పాలకు ఇప్పటికీ కూడా నా మనస్సులో ఉన్న విషయాన్ని కూడా నేను చెబుతున్నా నేను నిన్ను కోరుకున్న మాట నిజం స్వయంవరానికి పెడదాం ఆవిడ అంగీకరించి స్వీకరిస్తే ఆవిడ్ని స్వీకరిద్దాం అని అనుకున్నా నేను ఒకవేళ ఇక్కడ ఏదైనా పణంగా పెట్టినా గెలిచి తీసుకుందామని కూడా భావించాను అడిగినటువంటి వారు ఎవరండి దిక్పాలకులు నేను కేవలం భూమి మీద సంచరించేటువంటి వాడను వారు సర్వలోకములు తిరగలిగినటువంటి శక్తి సంపన్నులు రెండవది దేవతా సంపత్తి కలిగిన వాడు అర్థమైతుందా కావట్లేదా ఎవరైనా ఎటువంటి వాళ్ళను పొందాలనుకుంటారు కాస్త ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళను ఏమంటే పెళ్లి చూపులకు వెళ్ళాడు వాడు అదే ఊళ్ళో ఇక్కడో సంబంధం ఇక్కడో సంబంధం చూశాడు ఇంటికి వెళ్ళింది రా అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళు పదహారు లక్షలు ఇస్తానన్నారు వీళ్ళు పద్నాలుగు లక్షలు ఇస్తానన్నారు రెండు లక్షలు ఎక్కువ వస్తాయి కదా అని అక్కడే ఒప్పుకుంటాడు వాడు అవునా కాదండి అదేమిటిలా ఆ మాత్రం ఆలోచించొద్దా తక్కువైతే ఏమీ అక్కడ పిల్ల బాగుంది కదా అంటే కొరుక్కు తింటామా వేదాంతం చెబుతాడు వాడు డబ్బు తీసుకునేటప్పుడు లేని వేదాంతం ఎప్పుడొచ్చిందండి వాడికి అంతం ఎందుకయ్యా కొరుక్కు తింటామా అదేమైనా శాశ్వతమా ఎప్పటికైనా నశించేదే కదా ఈ డబ్బు నశించదు నశిస్తుందా లేదా దానికన్నా కూడా తొందరగా నశిస్తుంది ఇది చంచలమైనటువంటిది ఎక్కడా ఒక్క చోట ఉండేటువంటి లక్షణం దానికి కేవలం ఐదు చోట్ల నేను స్థిరంగా ఉంటాను అని చెప్పిందండి ఆవిడ ఎవరు చెప్పింది లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఐదు చోట్ల స్త్రీ యొక్క పాపటి ప్రథమ భాగంలో ఉంటుందండి మొట్టమొదటిది ఈ స్త్రీలకు ఉండేటువంటి పాపట్లో అందుకనే ప్రతి స్త్రీ కూడా ఇక్కడ బొట్టు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ కూడా కుంకుమను అద్దుకోవాలి అప్పుడు ఆ లక్ష్మీదేవిని పూజించినటువంటి స్త్రీ అవుతుంది ఆవిడ అక్కడ ఉంటుంది మొట్టమొదటి చోటది రెండు గోపృష్ఠమయం రెండోది ఎక్కడ ఉంటుందండి గోపృష్ఠం మూడు సింహద్వారం ఇంటి సింహద్వారంలో ఉంటుంది అండి అర్థమైందండి వ్యవసాయ సమృద్ధ ఏ ఇంట అయితే వ్యవసాయం నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో ఉంటుందటండి ఆవిడ చిత్తచివ్రతి ఏమిటో తెలుసు అండి సత్యవచో నిరంతరము సత్యము పలికే వాడెవ్వడో వాడి వెంట ఉంటుంది ఇప్పుడు లక్ష్మీదేవి మన వెంట ఉండాలి అంటే మనం ఏం చేయాలి అసత్యం అడకుండా ఉంటే చాలు మన వెంట ఖచ్చితంగా ఉంటుందండి అర్థమైందా అండి అంత దివ్యమైనటువంటిది సత్య వ్రతం దేనివల్ల అంటే ఊరికే కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటారు అవునా కాదండి విమర్శించట్లేదు నేను కేవలం కర్మగా జరుగుతుంది కానీ వ్యక్తముగా మాత్రం ఆ వ్రతం జరగటం లేదు కథ చదవండి ఆ సత్యనారాయణ వర్గానికి కథ ఉన్నది కదా ఎన్ని కథలు ఉంటాయండి అందులో ఐదేనా అసలు అసలు తొమ్మిది కథలు ఉన్నాయి అందులో ఎన్ని కథలు అండి మనం మహామేధావులం కనుక నాలుగింటిని తొలగించి ఎన్ని పెట్టుకున్నాం ఐదే పెట్టుకున్నాం అర్థమైందా అండి నాలుగింటిని తీసేసి ఐదే తీసుకున్నాం ఆ ఐదింటిలో కూడా అసత్యం చెప్పటం వల్ల వచ్చే ప్రమాదాన్ని చూపించిందా ఇంకేమైనా చూపించిందా కనుక సత్యనారాయణ వ్రతము అంటే ఇక్కడ అర్థం ఏమిటి సత్యమే నారాయణుడనే భగవంతుడు వాణ్ణి అనుసరించడం అంటే దేన్ని అనుసరించడం సత్యవతాన్ని అనుసరించడం భగవంతుణ్ణి అనుసరించడమే కేవలం ఓ పీట పెట్టి నవగ్రహాలను ఆవాహన చేసి దిక్పాలకులం చేసి ఓ ప్రీతి మధ్య చీకడిగి అక్కడ పెట్టి అష్టోత్తరం అయిపోయి ఇంత ప్రసాదం చేసినవే జం పెట్టి మొత్తం అందరినీ పిలిచి ప్రసాదం పంచి పెడితే అమ్మయ్యా నా మొక్కు తీరిపోయింది అయిపోయిందండి ఏమిటి ప్రయోజనం సత్యనారాయణ వ్రతం దాన్ని ఎప్పుడైతే సత్యవ్రతాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో ఈ గ్రహాలను పిలవవలసిన పని లేదు దిక్పాలకులకు చేయవలసిన పని లేదు ప్రతిమ కలగవలసిన పని లేదు నీవు నిత్యము ఏ వ్రతం చేస్తున్నట్టు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఖచ్చితంగా అంటే సత్యవ్రతంలోనే ఉన్నాం మనం అదే సత్యదేవ వ్రతం ఆ ఊరికేమని పేరు అండి ఆయన ఉన్న ఊరికి ఏం పేరు అన్న వరం ఏమిటి దీని అర్థం అన్నదే వరము కావలే ఏమన్నది నీ నోటి వెంట అన్నది ఎప్పుడు అది వరం అవుతుంది సత్యమైతేనే వరం అవుతుంది అసత్యమైతే దోషభూ ఇష్టం కదా అది అవునా కదా ఎప్పుడు వరం అవుతుందండి ఇది సత్యమైతేనే కనుక నీవు ఏది అనాలి సత్యమే అనాలి అందుకే ఆ ఊరు పేరు కూడా అట్లాగే ఏర్పాటు చేశారండి దేవతలు ఎంత దివ్యమైనటువంటిది భవ్యమైన సకల దేవతలు అక్కడే ఉన్నారు చిత్తచ భగవానుడు కూడా సత్యమునే ఆధారంగా చేసుకుని కింద ఉంటాడు ఆ సూర్య యంత్రం ఉంటుంది వెళ్ళారుగా చూశారుగా లోపలికి వెళ్ళారా అనవరం వెళ్ళ కింద్రం సూర్యభగవానుడు వాణ్ణి ఆ పైన ఉన్నటువంటి సత్యనారాయణుడు నిలబెడుతూ ఉంటాడు అంత దివ్యమైనటువంటి తత్వం ప్రతిదీ తత్వ విజ్ఞానమేనండి ఏదో సాధారణంగా కనబడేటువంటి బొమ్మలో ఏదో పుస్తకాల్లో అక్షరాలతో రాయబడినటువంటి కథలో మాత్రం కాదు ప్రతిదాని వెనుక ఒక తత్వ విజ్ఞానం ఉన్నది కనుక ఈ నలుడు నీ అంతటా నీవుగా వచ్చి వాళ్ళు చెబితే పంపిస్తే వచ్చి నాకు చెప్పడానికి నీకేమీ కష్టం అనిపించట్లేదా సరే నీ సంగతి ఎట్టా వదిలిపెట్టవయ్యా నలమహారాజా నేను మాత్రం నిన్ను తప్ప ఇంకొకరిని చేసుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్త్రీ ఏకం హి పరిణీత పరిణీత అన్నదండి అంటే అర్థం ఒకరినే కోరుకుంటుంది పని మందినప్పుడు కోరుకోదు ఒకవేళ కోరుకున్నట్లయితే ఆవిడ స్త్రీ అయ్యేటువంటి అవకాశం లేదు చారిణి అంటారు ఆమెను స్త్రీ అనకూడదు ఆ రూపంలో ఉన్నా కానీ ఆవిడేమనాలి చారిణి అనాలి స్త్రీ అయితే మాత్రం ఒక్క పురుషుని మాత్రమే అంగీకరిస్తుంది నేను స్త్రీనే కనుకనే నిన్నే కోరుకుంటున్నా నీకే మనస్సిచ్చా నిన్నే చేసుకుంటా ఆ స్వయంవరంలో కూడా కనుక దిక్పాలకులకు అవకాశం లేదు ముందే జాగ్రత్త పడమని చెప్పవయ్యా అని నలమహారాజుకు నిర్ద్వంద్వంగా చెప్పిందండి ఎంత ధైర్యం అండి పెళ్లి చేసుకోడానికి వచ్చిన నలమహారాజు కూడా లేనంత ధైర్యం ఎవరికి ఇప్పుడు చెప్పండి ధైర్యం సాహసం ఎవరికెక్కువ అంత గొప్ప రాజైనా కానీ వాడు ధైర్యం చేయలేకపోయాడు భయపడ్డాడు ఎవరి దగ్గర దిక్పాదకుల దగ్గర వాడు చెప్పిన పని చేయడానికి వచ్చాడు కానీ ఆవిడ మాత్రం ధైర్యంగానే చెప్పింది మరుసటి రోజు స్వయంవర సభ ఆ స్వయంవర సభకు వచ్చేటప్పటికి పోని ఈ నలమహారాజు పొరపాడు ఈ నలమహారాజు తిరిగి వెళ్ళాడు వెళ్ళి దిక్పాలకులకు ఏం చెప్పాడండి అయ్యా నేనేమి చెయ్యలేకపోయాను అని ఏదో చెబితే బాగుండా మీరు చెప్పిన మాట నేను దమయంతికి చెప్పా కానీ ఆ దమయంతి నన్నే చేసుకుంటాను అని పట్టుపట్టి కూర్చున్నది మిమ్ముల అంగీకరించను అని చెప్పింది అక్కడ జరిగిన విషయము జరిగినట్టుగా సత్యమే చెప్పాను అన్నాడు నలమహారాజు ఆ దిక్పాలకులకు సందేహం కలిగింది నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా దివ్య దృష్టితో చూశారంటే అక్కడ ఏం జరిగిందో తెలిసింది నలమహారాజులో దోషమేమి లేదు అతడు సత్యమే చెప్పాడు మనకు ఇప్పుడు ఏం చేయాలి ఇంకా నలమహారాజుతో మాట్లాడవలసిన పని లేదు అతని పని అయిపోయింది అతన్ని వదిలేద్దాం వెళ్ళిపోయాడు నలమహారాజు మరుసటి రోజు స్వయంవరానికి రావాలి దాని చెప్పాను కనుక దిక్పాలకులు రాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఎవరిది నలమహారాజు తాను యథాప్రకారంగా వచ్చాడక్కడికి తీరా తాను వచ్చేటప్పటికి అప్పటికే నలుగురు నలమహారాజులు కూర్చుని ఉన్నారంట ఎక్కడ కూర్చుని ఉన్నారు ఆ స్వయంవర మండపంలో విచిత్రమేమంటే వారి పక్కనే సింహాసనం ఖాళీగా ఉన్నది అర్థమైందా ఇప్పుడు అసలు నెల మహారాజు ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి ఎంతమంది ఉన్నారండి దీన్నే పంచనళీయము అంటారు అర్థమైందా అండి పంచనళీయము అనేటువంటి నాటకం ఉన్నది చాలా గొప్పగా పండితారాధ్యుల సాంబుమూర్తి గారు ఆ నాటకాన్ని దర్శకత్వం చేసి రచించి నరాల రామసుబ్బారెడ్డి అనేటువంటి ఒక మహాన్ నటుడు అండి చాలా గొప్ప నటుడు నెల్లూరు అతడు నలుని వేషం వేసేవాడు ఏమి అందంగా ఉండేవాడు పాలుగారుతున్న ముఖం అంత చక్కగా తయారు చేసి నటన కూడా అంత గొప్పగా చేసేవాడు కనుక దివ్యాత్మ స్వరూపులరా ఐదుగురు నెల మహారాజులు కనపడ్డారు అక్కడ దమయంతి స్వయంవర సభకు వచ్చింది దివ్యమైనటువంటి పూల మాలను చేత పట్టుకుని చెలికత్తలు వెంట ఒక్కొక్క రాజకుమారుని విశేషాలు వర్ణిస్తూ ఆమెను వెంటబెట్టుకుని వస్తున్నారు ఎవరు చలిక చూ రాజకుమారు దేశం ఇతనికి ఇంత బలం ఉన్నది ఇన్ని అక్షౌహిణీల సేన ఉన్నది ఇతని కోశాగారము ఇంతగా ఉన్నది ఎందుకంటే సంపదలన్నీ వర్ణించాలి కేవలం డబ్బు మాత్రమే సంపద కాదు రాజ్యము సంపదయే బలము సంపదయే సౌశీల్యము కూడా సంపదయే ఒక సౌశీల్యము స్త్రీలకు మాత్రమే కాదు ముఖ్యంగా ఉండవలసింది పురుషునకు కూడా అసలు ప్రత్యేకంగా కాపాడుకోవలసింది పురుషుడే కాని స్త్రీ దు అని శాస్త్రవచనం అర్థమైందండి కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదండి పురుషుడే స్త్రీ కాపాడుకోవలసిన బాధ్యత లేదు శాస్త్రవచన మను స్మృతిలో ఉన్నటువంటి విషయమే నేను మీకు అందించా ఎందుకు అని మాత్రం నన్ను అడగమాకండి ఎందుకంటే సభాపరంగా చెప్పకూడని విషయం అది ధర్మం కనుక అది కఠినమైనది కనుక ఆయనైతే లోకానికి చెప్పాడు సభలో మాత్రం ఆ మాటలు మాట్లాడ రాదు అందువల్ల కనుక మొత్తం ఐదుగురు కూర్చున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గరకు వచ్చి వారి వారి రాజ్య విశేషాలు వర్ణిస్తున్నారు వెనుక ఉన్న చెలికత్తలు తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారండి ఐదుగురు ఉన్నారు ఏం చెయ్యాలి ఇప్పుడు ఇందులో అసలైన నలుడెవరు ఎప్పుడైతే ఐదుగురు కనపడ్డారు ఖచ్చితంగా దిక్పాలకులే ఈ నలుని రూపంలో వచ్చారు అన్న సంగతి తెలిసిందండి ఎప్పుడైతే అది భావించిందో వెంటనే ఆవిడికి గుర్తె వచ్చారంటే అమ్మా ఎవరు గుర్తొచ్చారండి కష్టం వచ్చినప్పుడు ఎవరిని దోచుకుంటాం అమ్మని దోచుకుంటాం ఇక్కడ ఉన్న అమ్మ అక్కడ ఉండే అమ్మ ఒక్కటే ఓకన గారు ఏం చెప్పాడండి అమ్మల కన్నయమ్మ ముగ్రమ్మల మున పెట్టమ్మ గడుమ టువ సంపదల్ కేవలం అమ్మను గురించి చెప్పటమే కాదండి మంత్రశాస్త్రానికి కూడా ఈ పద్యం ఆధారం అర్థమైందంటే మంత్రశాస్త్రంలో ప్రారంభం శ్రీ విద్య ఉపాసనలో ప్రారంభం ఏ మంత్రం చేస్తారంటే బాల ఉపాసన ఇస్తారు ఎవరికైనా అమ్మ అయ్యా నేను అమ్మవారిని ప్రార్థిద్దామనుకుంటున్నాను నాకు ఏదైనా మంత్రం ఇవ్వండి అంటే మంత్రశాస్త్ర పండితులు వాళ్ళు ఏం చెబుతారంటే బాల ఉపాసన ఇస్తారు ఈ బాల ఉపాసనకు మూడే అక్షరాలు అనులేమ విలేమంలో ఉంటాయి రెండు కలిపి ఆ పూర్తి మంత్రం ఈ మూడు ఈ బీజాక్షరాలు ఏమిటయా ఈ మూడు బీజములు ఈ మూడు ఏమిటో తెలుసునండి ఈ పద్యంలోనే ఉన్నాయి మహత్వ కవిత్వ ఈ మూడు ఏమిటయ్యా ఎప్పుడైతే మనకు ఉపదేశం ఉండవలసిన ఆవశ్యకత లేదు నేను ఉపదేశం పొందలేదే అనే బాధ ఉండక్కర్లేదు ఈ పద్యం చదువుకుంటే ఆ జపం చేసిన పుణ్యం ఎన్ని ఎన్ని చేశాడండి ఆ మహానుభావుడు పోతన గారు మహనీయుడు మహనీయుడు కనుక దివ్యాత్మ స్వరూపులరా ఈ ఐదుగురులో ఎవరు నలు అసలు నలుడని తేల్చుకోవాలి సందిగ్ధావస్థ ఒకవేళ మొదటి వాడికి వస్తే వాడు నల మహారాజు అవునో తెలియదు రెండవ వాడు మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు ఎవరిని ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం వాళ్ళు దిక్పాలకులు అని నేను ఎలా గుర్తించగలుగుతాను అమ్మా జగజ్జనని లోకమాత విశ్వజనని నీవే నాకు దిక్కమ్మా ఎప్పుడైతే ఎవరిని తలుచుకుందండి ఆవిడ అమ్మవారిని తలుచుకుంది తండ్రిని తలుచుకుంటే వాడు తొందరగా కదలడు కానీ అమ్మైతే ఏ పని చేస్తున్నా సరే అండి ఉయ్యాలలో ఉన్న బిడ్డడు ఏడిస్తే ఏం చేస్తుంది ఎక్కడ ఉన్నా పరుగు పెట్టుకుని వస్తుందా లేదా అన్ని పనులు వదిలిపెట్టి జగజ్జనని లలిత పర్రాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి చదగ్ని గుండూత దేవ కార్య సముద్య ఉద్యు సహస్రా చతుర్భాహు సమన్విత రాగస్వరూప పాడికి ఏమున్నదండి పాశం ఉన్నది ఆవిడ దగ్గర ఆ పాశం యొక్క రూపమే రాగస్వ రూపా ఎవరి పట్ల రాగం తన బిడ్డల పట్ల తనకు రాగం పైగా ఈవిడ దగ్గర ఉన్న రూపాయి బిళ్ళ ఉన్నదే దానికి ఒక్కటే ఉన్నది బురుసు లేదు అమ్మవారి దగ్గర ఉన్నదానికి బొమ్మ ఒక్కటే ఉన్నది బొరుసు లేదు ఏమిటా బొమ్మ ఏమిటో చెప్పండి ద్వేషము అమ్మ దగ్గర ద్వేషం ఉండే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషం ఉండదు అందుకనే అమ్మ ఎవరు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకవేళ ఆయాసం తీరినా ముందెవలుచుకుంటా ఉండేవాడు అమ్మని దా అమ్మయ్యా అమ్మని నాన్నని కూడా తలుచుకుంటాడు వాడు అమ్మయ్య ఈ పని అయిపోయింది ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకి అమ్మయ్య వీడు వదిలిపెట్టాడు రాన్ని రోజులకి పదహారు రోజులు పదహారు రోజుల పండగలాగా ఎవరిని తలుచుకుంటాం ఆ రోజున అమ్మను అయ్యని తలుచుకుంటాం అవునా కాదా ఒప్పుకున్నారండి చాలా మంచి సత్యవ్రతం స్వీకరించారు కనుక దివ్యాత్మ స్వరూపులరా తల్లిని తలుచుకుంటే ఇంకా మాటలు వెగలవండి అంత దివ్యమైనటువంటిది అమ్మ ప్రేమ అందుకనే అమ్మ మనస్సు ఎంత మెత్తన అమ్మ మాట అంత అన్నారు అంతగా ఉంటుంది ఎంత మెత్తగా ఉంటుందో ఆ మనస్సు వెన్నపూస మెత్తగా ఉంటుంది అటువంటిది తల్లి ఆ తల్లి బ్రతికి ఉండగా తల్లికి సేవ చేయగలిగినటువంటి వాడు లోకంలో వాడికన్నా నాకు తెలిసి భాగ్యవంతుడు ఇంకొకడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి చేస్తాడండి వీడు ఎవరికి చేస్తాడు ఎవరికి చేయలేడు మాతృత్వం తీయని తత్వం కనుక అమ్మ ఎప్పుడైతే పిలిచిందో వెంటనే పలికిందండి పలికి ఏం చేసింది దేవతల యొక్క లక్షణాలు ఆవిడకు తెలిసేటట్లుగా చేసిందండి దేవతలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలను వాళ్ళు వదులుకోలేరు వదులుకున్నట్టయితే వాళ్ళ దేవత్వం ఏమవుతుంది నశించిపోతుంది అందుకని దేవతల యొక్క లక్షణాలు ఏమో అవి దమయంతికి తెలిసేటట్టుగా చేసింది ఆ లక్షణాలు తెలుసుకుంటే ఈ ఐదుగురులు ఆ లక్షణాలు ఎవరికి చూసి వాళ్ళని ఒమిర్చేసి తర్వాత వాడి మెల్లో వేయవచ్చు అందుకోసమని ఆ ఉపాయం ఆవిడ చూసింది ఎవరు లోకమాత జగజ్జనని ఏమిటా లక్షణాలు అశ్వేదా వాళ్ళ శరీరానికి చెమట పట్టదు అస్పృశం భూమి పైన కాలు ఆనదు అందుకే నారదుడు ఊర్చ పైన తిరుగుతూ ఉంటాడు ఎవరు కాళ్ళు కింద వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది మనకు అంటే ఒకటండి దాంట్లో ఏదో బండి మీద కూర్చోబెడతారు పాడు కూర్చు లాగుతారు చూశాను దాని మీద నుంచి ఉంటాడు వాడికి భయమే లోపల పైకి నవ్వుతూ ఉంటాడు ఆ షూటింగ్లో చూశా నేను కాకపోతే ఆ బల్ల మనకు కనబడకుండా చేస్తారు అవి వెళ్ళిపోతూ ఉంటుంది అవునా వాస్తవంగా భూమి మీద కాలు ఆనదు అశ్వేదా చెమట పట్టదు ఊర్ధ్వీ వారి జుట్టూ ప్రక్కకు రాదు క్రిందికి రాదు ఎలా ఉంటుందండి ఊర్ధ్వ ఉంటుంది ముళ్ళు పొడుచుకున్నట్టే గొప్పగా అందంగా వర్ణిస్తారు ఏమిటంటే దేవతల్ని మన చుట్టూ ఎంత బాగుందండి తెల్లబడితేనేమి ఉంగరాలు తిరిగి ఉన్నది పక్కకు ఉన్నది ముఖానికి అడ్డం రాకుండా ఉన్నది ఇంకా అదృష్టవంతుడైతే మొత్తం ఊడింది గుండ్రావలే ఉన్నది వాడి కొబ్బరి నూనె ఖర్చు లేదు దువ్వెన ఖర్చు లేదు కానీ దేవతలకు ఆ దృష్టం లేదు ఆకేశములన్నీ ఆకాశం వైపు చూస్తూ ఉంటాయట అంటేనా మెడలో ఉన్న మాల వాడిపోదు నాకు ఈ చదివిన తర్వాత అనిపించిందండి మొట్టమొదటి భారతని చెప్పినప్పుడు ఏమనిపించిందో తెలిసిన అద్దీరా లెక్క నేను అనుకుంటూ ఉండే నాటకాల్లో ఆ కృష్ణుడికి కానీ దేవతలకు అందరికీ ప్లాస్టిక్ దండలు వేస్తా నాటకాల్లో పాపం మల్లెప్పూల దండ కొన్ని కొచ్చి వేయచ్చు కదా సువాసన వస్తుంది ఆ వేసం వేసేవాడికి ఈ ప్లాస్టిక్ దండ పైగా వాడికి చొక్కా ఉండదు ఆ ఆ ప్లాస్టిక్ ముక్కలన్నీ ఆ గుచ్చుకుంటూ ఉండేవాడికి వాడు తట్టుకోలేడు పైగా ఒక్కొక్క పద్యం ఎంతసేపు పడాలి చండ మొత్తం అరగంట సేపు జిలేబీ చుట్టాలు తిరిగినట్టే మొత్తము తిరిగి తిరిగి ఏమనుకోమాకండి ఈ గుంటూరు జిల్లా వాళ్ళకి బాగా నాటకాల అలవాటు రాయలసీమ గుంటూరు ఎందుకంటే మా అన్నదమ్ముల్లో రెండు ఆయన నాటకాలే వేసేవాడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఆడవేషాలు వేసేవాడు ఆయన నాటకాల్లో చంద్రమ అన్ని హీరోయిన్ క్యారెక్టర్సే చంద్రమతి చింతామణి సత్యభామ సక్కుబాయి అన్ని హీరోయిన్ క్యారెక్టర్స్ వేసేవాడు గొప్ప లబ్ధ ప్రతిష్ఠుడా ఆయనకు తమ్ముడుగా పుట్టడమే మేం చేసుకున్న దృష్టి ఎందుకంటే కేవలం ఏదో నటన కోసం కాక ఒక తపస్సుగా చేశారండి వాళ్ళు దాన్ని కూడా ఒక తపస్సు వాళ్ళకుండేటువంటి ఆ సమయ ఆ విధానం ఎక్కడి నుంచి వస్తుందండి కురుక్షేత్రం నాటకం వేస్తే ఆ ద్రౌపది పద్యం పాడుతుంది తన కష్టాన్ని కృష్ణ పరమాత్మకు చెబుతూ ఒక గంట సేపు పాడాడు ఈయన వన్స్ మూర్ అన్నారు జనమంతా వంశ్మోర్ అంటే మళ్ళీ పాడే అలవాట్లేదు ఈయనకి నాటకం మొత్తానికి వంశు మూర్ కొట్టండి డబ్బులు ఇవ్వండి మళ్ళీ వేస్తామనేవాడు ఒక పద్యం మళ్ళీ పాడమండి పాడేవాడు కాదు దాంతో జనానికి కోపం వచ్చి కుర్చీలు పైకి లేపారు అభిమానం ఎంత ఉంటుందో ఆగ్రహం కూడా అంత ఉంటుంది వాళ్ళకి కుర్చీలు పైకి లేపారు తులు పైకి లేపారు వేసిపాటి నరసింహమూర్తి గారు కృష్ణుడు అండి ఆయన ఏమన్నాడో తెలుసా ద్రౌపది పలాకున వినయితీని మరొక్కసారి తెలుపుము అన్నాడు వెంటనే ద్రౌపది వేషంలో ఉన్న ఈయనే ఉన్నాడో తెలుసా జగదోద్ధారకుడు నీకు పలాకేలనయ్యా అన్నాడు శాస్త్రి ఇంత మాట అంటావనుకోలేదు పాడవయ్యా చంపేస్తున్నారని స్టేజ్ మీదే అనేశాడు రెండు సింహాలు పోట్లాడుకున్నట్టుగా ఉండేదండి అంత గొప్పగా ఇప్పుడు అట్లా వేసేవాళ్ళు లేరు నాటకాలు కూడా కొంచెం తగ్గుముఖం పట్టినాయి కొంచమేమి చాలా తగ్గుముఖం పట్టినాయి ఏవి సుబ్బారావు గారు షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఈపాట రఘురామయ్య గారు వాళ్ళందరి నాటకాలు నేను చూశానండి నా చిన్నతనంలో డివి సుబ్బారావు గారు హరిశ్చంద్రుడు వేషం చాలా గొప్పగా ఉండేది ఎంతో తీయని పాట మధురమైన మాట చాలా గొప్పగా ఉండేది కనుక ఏం చెబుతాం ఇప్పుడు ఎక్కడ చూడ్డానికి కూడా మొచ్చ కూడా మనకి కనపడం హర పార్వతి బద్ద హర హరహాదేవర దండ ఎందుకు ప్లాస్టిక్ది వేస్తారు అంటే భగవంతుని మెడలో ఉన్న దండ వాడిపోకూడదు ప్లాస్టిక్ది వేస్తే ఇంకెందుకు వాడిపోతుందండి కృష్ణుడు మేలో గాని పై పైగా అర్జునుడు చేత్తో దండపుచ్చుకుని మరీ వస్తాడు అరవిందాక్షుడు శేషాయి జగదేకారాధ్యుడంబోరు ఆర్తావనుడు అంగతుడు శ్రీవత్సంకుడేమో నిరంతర నిర్నిద్రుడు నిద్రచందడు బవల్ తీర్ష పుం కురునాది కూరుతుండే తలుకుల్ కుల్కంగ అంటూ కూర్చుంటాడు వచ్చి కాళ్ళ దగ్గర వాడు ఎందుకు ఆ కృష్ణుడు లేవగానే దండ వెయ్యాలి కనుక ఓ దండ తీసుకొస్తాడు ఈ దండ కూడా ప్లాస్టిక్దే వాడి మెళ్ళలో ఉన్న దండ ప్లాస్టిక్దే ఇది కూడా ప్లాస్టిక్దే రెండు సౌలభ్యాలు అది వాడిపోయే అవకాశం లేదు కాస్త పది నాటకాలు అయ్యేటప్పటికీ కంపు కొట్టిందా మళ్ళీ సల్ఫ పెడితే న్యూ వన్ ఎన్ని సౌలభ్యాలు ఆ భగవంతుని మెడలో ఉండేటువంటి మాల వాడిపోదు ఆ దేవతలకు వాళ్లకు చెమట పట్టదు కాలు కింద ఆనదు వాళ్ళ కేశములు ఊర్ధముగా చూచుచుందును గాని క్రిందికి వంగవ ఈ లక్షణాలు తెలుసుకున్నదండి ఎవరు తెలియజేసింది జగజ్జను విశ్వమాత ఎప్పుడైతే అవి స్పృహకు వచ్చినాయో ఆ లక్షణాలు వీళ్లల్లో ఎవరికి ఉన్నాయో పోని పూలమాల లేకుండా ఉండారా ఉంటారా అంటే ఖచ్చితంగా వాళ్ళ మెడలో పూలమాల ఉండి తీరుతుంది నలుని మెడలో పూలమాల లేదు ఎందుకు లేదంటే దమయంకి వేస్తే వస్తుంది ఆవిడ వెయ్యకుండానే వీళ్ళ మెల్లో పూలమాలలు ఉన్నాయవి వాడిపోలేదు పాదముల వంక చూస్తే ఆ పాదములు భూమిని ఆనలేదు వారి కేశములు ఊర్ధ్వ మండలాన్ని చూస్తున్నాయి స్వేదము శరీరము పైన లేదు ఎవరెవరికి ఈ లక్షణాలున్నాయో గుర్తుపట్టి ఆ లక్షణములు కలిగిన అసలు నలుని మెడలో దండవేసింది ఎప్పుడైతే దండ వేసిందో మొట్టమొదట కరకాల ధ్వనులు చేసింది దిక్పాలకు లేనండి ఔన్నత్యము ఎంత గొప్పదో పరీక్షించడానికే ఈ పనిచేశావమ్మా నిన్ను వివాహం చేసుకోవడానికి కాదు అనుంగు దాంపత్యంగా ఉండి దివ్యమైనటువంటి జీవనాన్ని గడపండి అని ఆ నలుగురు ఆశీర్వదించి వెళ్ళారండి ఆ వెళ్ళేటువంటి వాళ్లకు ద్వాపరయుగ పురుషుడు కలిపురుషుడు ఇద్దరు కనపడ్డారు ఎవరికి కనపడ్డారండి ఈ దిక్పాలకులకు ఏమో సంని ఇద్దరూ కలిసి వస్తున్నారే అని అడిగారు దిక్పాలకులు ఎవరిని వాపరయుగ పురుషుణ్ణి కలియుగ పురుషుణ్ణి మా సంగతేమి కానీ దిక్పాలకులరా మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు సంబంధం లేకపోవడం ఏమిటి వీడి తర్వాత వాడినే కదా నేను ఇప్పుడు వీడిది అధికారం వీడి తర్వాత ఎవరిది అధికారం యుగం ఉన్నంత వరకు ద్వాపరయుగ పురుషుడు అధికారి వాడి తర్వాత ఎవరు వస్తారండి ఛార్జీ ఇచ్చి కదా వాడు తీసుకోవడానికి సమయం దగ్గర పడింది అందుకే ఇద్దరం కలిశాం ఆ ఛార్జీ ఇచ్చేటప్పుడు ఏ ఆఫీసులో ఆఫీసులో కలుస్తారు కదండి కలిశాం మా సంగతి కానీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ దమయంతి స్వయంవర సభను గురించి వివరించి చెప్పారు వాళ్ళు చాలా ఆనందపడ్డా నలుని యొక్క గొప్పతనాన్ని వినేటప్పటికి ఈర్ష్య కలిగిందండి ఎవరికి ఈర్ష్య కలిగింది కలిపురుషునకు వాడికి దుర్మార్గం కావాలి కాని చెప్పు తినడి కుక్క చెరుకు తీరుగున విశ్వదాభిరామ వినురవేమ దానికి చెరుకు పెడితే తింటుందండి కలిపురుషుడికి ఏం కావాలి దుర్మార్గం కావాలి అందుకనే చాలామంది లోకంలో అంటూ ఉంటారు నేను చాలా మంచివాడిని అండి ఎప్పుడు తప్పు చేయను నేను తెలిసి తెలిసి తెలియకుండా చేశానేమో తెలీదు ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటాను యజ్ఞ యాగాది క్రేతలకు దానాలు చేస్తూ ఉంటా ధర్మాలు చేస్తూ ఉంటా అయినా నా దరిద్రం నాతోనే ఉన్నదండి వాడు అన్నీ తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు పద్నాలుగు అంతస్తులు కట్టాడు ఏమిటండి భగవంతుడు ఎవరిని చూస్తున్నట్టు అని అంటూ ఉంటాడండి వాడు కలిపురుషుని ప్రభావం చేత కట్టాడే కానీ వాస్తవమైనటువంటి దైవతత్వము చేత వాడు కట్టలే కలిపురుషుని ప్రభావం చేత సంపదను పొందిన వాడు ఎంతకాలం ఉంటుందండి ఒకప్పుడు బంగారు కుర్చీ మీద కూర్చున్నాడు బంగారకు అంచు కలిగిన పంచలే కట్టాడు పడుకునే మంచపు పట్టి కూడా బంగ ఉన్నాయి తినే కంచం బంగారం అటువంటి వాడు చువ్వళ్ళు లెక్క పెట్టాడా లేదా అవునా కాదా కనుక ఎవరి సంపద శాశ్వతమైనది అంటే వైదిక సంపద శాశ్వతమైనది కలిపురుషుడు ఇస్తాడు సంపద కానీ ఎంత కాలం నిలుస్తుందో మనం చెప్పలేం ఇవాటికి కూడా నెలకొక్కసారి పోలీస్ స్టేషన్ వెళ్లి సంతకం పెట్టి రావలసిందే తన సొంత వచ్చే అవకాశం లేదు బెంగుళూరులోనే ఉండవలసిందే ఏమంటాను దీన్ని కలిపురుషుని ప్రభు అదే వైదికమైన సంపద దానికి శాశ్వతత్వం ఉంటుంది వైదికమైన సంపద ఏదైనా సరే శాశ్వతత్వాన్ని ఎందుకంటే భగవంతుడు శాశ్వతుడు కనుక వాడికి సంబంధించిన ఆలోచన కూడా శాశ్వతత్వమే అందుకనే నీకు ఎవరు భగవంతుడు అనిపిస్తే వాడి పాదమును పట్టుకుని వదలకుండా నీ నీ సంసారం అనే సముద్రాన్ని ఈ ధర కనుక నీకు పడవ ఎవరయ్యా అంటే నీవు విశ్వాసం పొందినటువంటి భగవద్పమే ఒకనొకప్పుడు షిరిడీ సాయిబాబా అంటే ఎవరికైనా తెలుసా అండి మా చిన్నతనంలో ఎవరికి తెలియదు మా పసితనంలో ఇవాటి రోజున ఎన్ని దేవాలయాలు ఉన్నాయి వీధికి దేవాలయం ఉన్నది చిన్న పెద్ద అన్ని కలుపుకున్నాయి మామూలుగా శివాలయం కట్టిన ఓ పక్కన షిరిడీ సాయిబాబాని కూడా పెడతారు అవునా కదా అండి దేనికోసం పెడుతున్నారండి ఆయన్ని గురించి వచ్చి వాళ్ళు పోయినంతమంది ఉంటారు ఒక్క శివుడే అంటే ఎవరు రాకపోవచ్చు దేవాలయానికి సంపద కావాలి కదా అందుకోసమని షిరిడీ సాయిబాబాని పెడదాం పద పెరగాలి అంటే రెండు పెనవేసుకుని ఉన్న పాముల విగ్రహాన్ని పెడదాం ఏమండి కాల సర్పదోషాంతి చేయించును చేయించబడును దానికోసం ఆదాయం అందుకనే ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా అందమైన పేరు పెట్టారు దేనికండి ఆ దేవాలయాలన్నీ నడిపే శాఖకు దేవాదాయ ధర్మ ఆదాయ శాఖ ధర్మానికి ఆదాయమే దేవుడికి ఆదాయం పాపం ఆ దేవుడి గతి కూడా ఎట్లా పట్టిందో చూడండి ధర్మము యొక్క గతి ఎలా పట్టిందో చూడండి కలి ప్రభావం చేత అంత ప్రమాదకరమైనది కలిపురుషుని తత్వం ఆ కలిపురుషుడే ఈ దిక్పాలకుల ద్వారా నలమహారాజు యొక్క చరిత్రంతా విని నలుని యొక్క గొప్పతనాన్ని విని అంత నీతిమంతుడు అంత సత్యవంతుడు మా ప్రయత్నం చేశాడు ఇవన్నీ చెప్పేటప్పటికీ ఈర్ష్య కలిగింది ఆ నరమహారాజును ఎప్పటికైనా సరే బాధ పెట్టాలి అని అతడి కోట గుమ్మమునకు ఎదురుగా ఒక మహావృక్షము ఉంటే ఆ వృక్షాన్ని ఆశ్రయించి కూర్చున్నా వాడు ఎవరు కూర్చున్నది ఆ కలిపురుషుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఒక రోజున మంచి అవకాశం దొరికింది ఏమిటా అవకాశం అల్పాచమనానికి వెళ్ళిన నల్ల మహారాజు అంటే మూత్ర విసర్జనకు వెళ్ళిన అల్పాచమనము అని ఎందుకన్నారంటే మూత్ర విసర్జన అయిపోయిన వెంటనే ఆ యజ్ఞాపవీతాన్ని మూత్ర విసర్జన సమయంలో ఈ కుడి బంధనం చేయాలి మూత్ర విసర్జన అయిపోయిన తరువాత కాళ్ళు గడుక్కుని ఆచమనం మూడు సార్లు ఆచమనం చేసినట్టుగా నీళ్లు తీసుకుని మూడు సార్లు బుక్కిలించి ఉమ్మి వేయాలి ఆ తరువాతనే ఈ కుడి కర్ణానికి బంధనమైన యజ్ఞోపరీతాన్ని మామూలుగా వేసుకోవాలి అప్పుడు కాని ఇతరమైన కర్మలు చేయడానికి వాడికి అర్హత లేదు ఇవన్నీ ఎవరికయా అంటే బ్రాహ్మణునకు నేను బ్రాహ్మణుడను అని చెప్పుకునేవాడికి అర్థమైందండి ఇంకా ఇరవై శతాబ్దంలో కూడా ఇవ్వెందుకండి అనుకునేవాడికి ఇది సమాధానం కాదు ఏమండి ఒక ఆల్రెడీ ఇస్త్రీ బట్టలు వేసిందిట ఇస్త్రీ చేయటానికి ఎనిమిది ప్యాంట్లు ఎనిమిది చుక్కలు మూడు ధంచాలు ఏమున్నాయండి ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారట భర్త కాక ఇతర కొడుకులు వాళ్ళు కూడా బాగా వీపు గోకి గోకి నల్లబెడిపోయినా ఏమో మట్టితో కాస్త వాడైతే సెలవు చేసి వేడి పెట్టి అన్నమో ఏదో వేసి ఊతికి ఇస్త్రీ చేసి తీసుకొస్తాడు మూడు యజ్ఞో బాలే బ్రహ్మాండం ఇంతకన్నా కావలసిందే ఉందండి లోకంలో రాత్రిపూట పడుకునేటప్పుడు అటు ఇటు కదిలేటప్పుడు అడ్డం వస్తుందని కొంకి తగిలించే వాళ్ళు ఉన్నారు చూశానండి అసలు లేని వాళ్ళు ఉన్నారు యజ్ఞోపేతం లేనటువంటి వాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుట్టి పాపము క్షమించుగాక అంతే ఆ కలిపురుషుని ప్రభావం మనం ఏం చెబుతాం వాళ్ళకి ఆ బుద్ధి పుట్టింది ఏమి అనలేము వాడు పుట్టుక చేత ఆ పుట్టాడు కానీ వాడు మాత్రం నాకు తెలిసినంతవరకు బ్రాహ్మణుడు కాడు శాస్త్రం చెప్పిన మాట కనుక ఆ యజ్ఞోపవీతం చక్కగా బంధనం చేశాడు క్షత్రియుడు ఇతడికి కూడా ఉపనయనార్హత ఉన్నది ఎవరికి ఉన్నదండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉన్నది ఖచ్చితంగా సంధ్యావందనం చేయాల్సిందే అని శాస్త్రం చెప్పిన మాట ఆ యజ్ఞోపవీతాన్ని చేతి నుండి తీసి చెవికి బంధనం చేశాడు మూత్ర విసర్జనకు వెళ్ళాడు ఆ మూత్ర విసర్జన అయిపోయిన తర్వాత కాళ్ళు గడుక్కున్నాడు ఆచమనం చేశాడు మళ్లీ తీశాడు లోపలికి వెళ్ళాడు సంధ్యావందనానికి కూర్చున్నాడు ఏమండోయ్ మూత్ర విసర్జన చేసి కాళ్ళు గడుక్కునే సమయంలో కాలు వెనుక భాగము ఆ మడమ దగ్గర నీటితో తడవలేదు ఇదిగోటు నాకు దొరికింది కనుక వెళ్ళి పట్టుకుందాం అనుకున్నాడు వాడు కనుక కాళ్ళు కడుక్కునేటప్పుడు ఎట్ట కడుక్కోవాలండి పూర్తిగా కరిసేటట్టుగా కడుక్కోవాలి ఒకటి రెండు చెబులు పోయి నీళ్ళకేం కనుక జాగ్రత్తగా వంగి చేతులతో రుద్దుకోవాలి దానికి కూడా ఇంకో మాట చెప్పారండి కాలు మీద కాలు వేసుకునే వృద్ధి కాలు కనుక కడుక్కుంటే సంపద మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది అటండి ఆ కాలు రుద్దుకోవలసింది కూడా దేంతో రుద్దుకోవాలి చేతులతోనే రుద్దుకోవాలి బాగా గట్టిగా ఉంటాయి కదా అని నిలబడి గోడని పట్టుకుని కాలు మీద కాలే చదివే పనిగా రుద్దితే పైసాతో సహా మొత్తం లేకుండా పోతుంది ఏవి సమస్య లేదు కనుక దివ్యాత్మ స్వరూపుల జాగ్రత్తగా కనుక్కోలేక నీళ్ళు పోసుకున్నాడు కానీ కాలు చడవలేదు పూర్తిగా లోపలికి వెళ్ళాడు సత్కర్మాచరణ చేశాడు అలా అది కూడా దోషమే కదండి ఏం చేశాడు వాడు సంధ్యావందనం చేశాడు అందుకనే ఈ యోగం చేసేటువంటి దాంట్లో యమ నియమ ఆసన నిధి జాసము అనేది కూడా ఉన్నదా లేదా చెప్ప అంటే ఏమిటి అర్థం మడి కట్టుకునుట ఇది అర్థం శౌచం అంటే ఏమిటండి మడి కట్టుకోవడం మడి అంటేనే మనకు చాలా భయం ఓ పులిని చూసినట్టే మడి అంటే కేవలం మనం చేసుకున్న నియమమే మనకు మడి అండి తడిబట్టలు కట్టుకోవడం మడి అర్థమైందా రైతు విత్తనాలు వేశాడు మొక్కలు వచ్చినాయి ఆ మొక్కలకి నీళ్లు పెట్టాడు ఆ నీళ్లు ఎట్ట పడితే ఎత్తా పోతున్నాయి వింటున్నారా జాగ్రత్తగా నీళ్ళు ఏమవుతున్నాయండి ఎటు పడితే అటు పోతున్నాయి ఆ పోతున్న నీళ్లు పోకుండా వాటికే చెందడం కోసం ఆ రైతు ఏం చేస్తాడు చుట్టూ గట్టు వేస్తాడు అవునా కదా ఆ సమయంలో వాడి దగ్గరికి వెళ్ళి ఎరా నువ్వేం చేస్తున్నావు రా అని అడగండి వాడు ఏం చెబుతాడు మడి కడుతున్నాను అంటాడు మొక్కలకి మడి కడుతున్నానండి ఆ మడే ఈ మడి జ్ఞానం అనేటువంటి నీరు పోస్తే ఎదుపడితే అటు వెళ్ళిపోకుండా రక్షణ కోసం చుట్టూ వేసేటువంటి వలయాన్ని ఏమన్నారు మడి అన్నారు అలాగే ఈ లోపల ప్రవేశించేటువంటి తత్వజ్ఞానం ఎలా పడితే అలా నాశనం ఇవ్వకుండా నీవు ఏర్పాటు చేసుకునే నియమమే దీనికి మడి ఆ మడిని ఊట్టుకో ఆ మడితోనే చేయి అందుకనే పెద్దవాళ్ళు పట్టుబట్ట లేదా ఒక ధావళి ఆ జపం చేసుకోవడానికి ఒక ఆసనం ఇవన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు జపం చేసుకునే మాల ఆ జప మాల మెల్లో ఉండడానికి వేరలేదు అది విడిగా ఉండాలి మెళ్లో ఉండే మాల వేరు లేవండి మెల్లో ఉన్న మాలతోనే జపం చేయకూడదు ఆ చేసిన మాలను మెల్లో ధరించరాదు ైన నియమాలు దేనికోసం పెట్టారయ్యా అంటే ఓ కట్టుదిట్టమైన విధానంలో ఉండడం కోసం లేకపోతే ఏమైపోతుందండి ఇలాగే జరుగుతుంది ఆ నలమహారాజుకు అన్ని తెలియవా తెలుసు పాపం చూసుకోలేదు కాళ్ళు గడుక్కున్నాను కదా అనుకున్నాడు శుచి అయ్యాను అనుకున్నాడు లోపలికి వచ్చాడు సంధ్యావంతనం చేశాడు ఆ కాళ్ళు తడవకపోవటం మొదటి బాధ అయితే సత్కర్మను ఆచరి శుచిగా కాకుండా అశుచిగా సత్కర్మను చేయడం అనేటువంటిది ఇంకొక పాపం దీన్ని ఆధారంగా చేసుకుని కలిపురుషుడు వచ్చేశాడు పట్టుకున్నాడు నలమహారాజుకు సొంత తమ్ముడు అండి అంటే పెన కొడుకు వాడి పేరు పుష్కరుడు వాడి పేరు ఏమిటండి పుష్కరుడు ఆ పుష్కరుడు కబురు పంపగా నలమహారాజు వెళ్ళి అతడి చేత ప్రేరేపింపబడినటువంటి నలమహారాజు ఓ ధర్మనందన నువ్వు చేసిన పనే చేశాడయ్యా ఏం చేశాడండి దూదం ఆడాడు సర్వస్వాన్ని కోల్పోయాడు చిత్త చివరికి ఆ పుష్కరుడు కూడా నీవు పెట్ట తలుచుకున్నట్లయితే నీ భార్య దమయంతి ఉన్నది కదా అని పుష్కరుడు కూడా నలమహారాజుని అడిగాడు కానీ నలమహారాజు వారు మాట్లాడక దీనుడై అక్కడ నుండి లేచి బయటకు వచ్చేశాడే గాని దమయంతిని పందెంలో పెట్టలేదయ్యా అతడి కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివావు గనుక నువ్వు మీ ఆవిడ్ని కూడా పందంలో పెట్టావు ఎంత గొప్పవాడివో కనుకనే ఇప్పుడు దుఃఖపడుతున్నావు కష్టాలనేవి ఎక్కువ కాలం ఉండవయ్యా శక్తివురికి అతడు జూదం ఆడుతుంటే ఆ పరిస్థితిని భరించలేనటువంటి ఆవిడ ఆ దమయంతి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారండి చిత్రసేనుడు చిత్రసేన వాళ్ళ పేర్లు ఏవండి వాష్ణేయుడు అనే పేరు కలిగినటువంటి రథసారథి ఉండేవాడు నలమహారాజు అతడి పేరు ఏమిటండి వాష్ణేయుడు హీస్ పర్మనెంట్ డ్రైవర్ ఎవరికి నలమహారాజు ఆ వారిని కబురు పెట్టి పిలిచింది మీ రాజు చాలా దుర్మార్గమైన స్థితిలో జూదమునకు సిద్ధపడ్డాడు ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడో అంత సుగుణవంతుడు ఆ విధమైనటువంటి సత్యశీలు ధర్మ నిరతుడు అయినటువంటి నలమహారాజు ఇవాటి రోజున సర్వస్వాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నాడు ఈ స్థితిలో పిల్లలు ఇక్కడే ఉంటే దెబ్బతింటుంది వాళ్ళ మనస్సు కనుక వీళ్ళ ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆ భీమరాజు వద్ద నా తండ్రి వద్ద దింపవలసిందయ్యా అని అప్పటికి అనేక మంది నలమహారాజు యొక్క మంత్రుల వద్దకు వెళ్ళి వాళ్ళని కూడా అడిగి వాళ్ళను సంప్రదించి అప్పుడు ఆ ఇద్దరు పిల్లల్ని రథంలో కూర్చోబెట్టుకుని అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు అండి విదర్భకు భీమ మహారాజు దగ్గరకు అక్కడ తింపాడు అక్కడ జరిగే విషయమంతా చెప్పాడు ఆ రథాన్ని అక్కడే వదిలిపెట్టి అతడు మళ్ళీ ఈ రాజ్యానికి రాలేదండి వార్షేయుడు ఎక్కడికి వెళ్ళాడయ్యా అంటే ఋతుపర్ణుడు అనేటువంటి రాజు దగ్గర రథ సారథిగా చేరాడు మగధ దేశ రాజు ఋతుపర్ణుడు ఆ ఋతుపర్ణుడి దగ్గర సారథిగా చేరాడు నలమహారాజు ఏమీ లేక వచ్చేసాడండి బయటకు వచ్చేసాడు రాజా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళుతున్నారు మీరు అంతఃపురంలోకి రాకుండా పెడుతున్నారు దమయంతి ఇప్పుడు ఈ అంతఃపురం నాది కాదు అంతఃపురం మీది కాకపోతే కాకపోయే నేను మీ దానను కానా నన్ను కూడా పందెంలో పెట్టి ఓడిపోయారా చెప్పండి లేదు దమయంతి అంత నీచ స్థితికి దిగజారలేదు నన్ను ఎందుకు నా మనస్సు ప్రేరేపించి పిలిచిన వెంటనే వెళ్ళా నా దాయాది అయినా పిన తండ్రి పుష్కరుడే నా సర్వస్వమును దోచుకున్నాడు అనేక రకాలైనటువంటి యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి నేను కూడా అతనికి ఏమీ సమాధానం చెప్పలేని స్థితిలో కట్టు పుట్టనులతో బయటపడ్డాను చిత్తదికి నేను ధరించినటువంటి పై వస్త్రాన్ని కూడా అతడి పంతెల్లో ఉంచా పై వస్త్రము అంటే ఇప్పుడు మనం తొడుక్కునేటువంటి చొక్క బంగారు నేసులతో అలంకరింపబడి ఉండేవండి చూసి ఉంటారుగా మీరు నాటకాల్లో ఫోటోల్లో వాటిల్లో కోటిలాగా ఉండేది పెద్దదిగా అవి కూడా పెట్టించాడు చిత్త చివరికి కట్టుకున్నటువంటి ఈ వస్త్రము తప్ప పైన ఉత్తరీయము కూడా లేని స్థితిలో నిన్ను నేను ఏమి రక్షించగలుగుతాను అందుకే వదిలి పెడుతున్నాను ఏ స్థితిలో అయినా సరే నాటి చరితవ్య ఆనాడు ప్రతిజ్ఞ చేసి పాణిగ్రహణము చేసినటువంటి ధర్మాత్ముడవైన సత్యసంతుడవైన నీవు నన్ను వదిలిపెట్టి వెళ్ళడం న్యాయం కాదయ్యా కష్టమైన సుఖమైన నీతోనే నీవు సుఖంగా ఉన్నప్పుడు నేను నీతో సుఖపడలేదా ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నేను కష్టపడను అని ఏ విధంగా చెప్పగలను నీతోనే ఉంటానన్నది అతని వెంట వచ్చింది ఏవండి వాటి సమయం అరణ్యం రాత్రి సమయంలో పక్షులు ఎక్కడైనా బయటకు వస్తాయా అండి నేల మీద పడుకునున్నాడు పైన వస్త్రం లేదు నడుము కింద వస్త్రం తప్ప ధనయంతి ప్రక్కనే పడుకుని ఉన్నది అరణ్యంలో ఆ అరణ్యంలోనే దొరికినటువంటి ఆ ఆకులు ఈ పిందలు తిని కడుపు నింపుకున్నారు సరస్సులో ఉండేటువంటి నీళ్లు దాగి పడుకున్నారు రాత్రిపూట పక్షులు ఎక్కడైనా బయటకు వస్తాయా చెట్ల మీద ఉంటాయా చెప్పండి గోళ్లలో ఉంటాయి రాత్రి సమయంలో వచ్చినాయి పక్షులు ఎందుకు వచ్చినాయో తెలుసినా ఆ అరణ్యంలో చలిగాలికి తట్టుకోలేక పైన వస్త్రం లేకపోతే నలమహారాజు నడుముకు కట్టుకున్న వస్త్రాన్ని తీసి కప్పుకున్నాడండి ఆ చలికి తట్టుకోలేక ఎవరు నలమహారాజు హంస తూలికాల్పాల మీద పడుకునేవాడు వాడు రోజున ఎక్కడ పడుకున్నాడు అండి ఈ అరణ్యంలో మట్టి మీద నేల మీద పడుకున్నాడు కలి చేత ఎటువంటి స్థితి కలుగుతుందో చూడండి అందుకనే కలి మనల్ని పట్టుకున్నా అని వదిలిపెట్టేటువంటి అవకాశం మనకేమీ లేదు చాలా చాలా భయంకరమైనటువంటి స్థితి ఆ పైన తప్పుకున్నటువంటి తన నడుముకు కట్టుకున్నటువంటి పంచ దాన్ని ఏమంటామండి పంచ పంచ అనే పేరు ఎందుకు వచ్చింది దానికి అసలు మేము పంచ కట్టుకుంటే కదా ఎందుకు వచ్చిందో చెప్పడానికి ఏమండి పంచ అంటే ఎంతండి లెక్క ఐదు దానికి పంచ కట్టు అని పేరు తర్వాతనే పంచ అంటున్నాను దాన్ని కట్టు అంటే ముడి అని ఐదు ముళ్ళు ఉంటాయి దానికి ఇటువైపు ఒక ముడి ఇటువైపు ఒక ముడి ముందు ఒక ముడి వెనుక ఒక ముడి ఈ ముందు ఉన్న దానిని మరల కుచ్చెళ్ళు పెట్టి ఇంకొక ముడి మొత్తం ఎన్ని అయినాయండి ఐదు ముళ్ళు అందుకే దానికి నాలుగు వేసి చారు కట్టు అందాం అంటే ఇంద్రియములకు సంకేతమే ఈ బంధనము కర్మేంద్రియాలైనా ఐదే జ్ఞానేంద్రియాలైనా ఐదే ఏవైనప్పటికీ ఈ ఐదింటిని మేము బంధించి శుద్ధ సత్వ తత్వాన్ని అనుసరిస్తాము అని చెప్పటం కోసమే భారతీయ సంస్కృతి ఏం చెప్పిందండి పంచ కట్టుకోమన్నది ఒక బ్రహ్మచారిని అయితే కట్టుకోమన్నది వాడు గృహస్థు అయ్యాడా ఏం కట్టుకోమన్నది భారతీయ సంస్కృతి పంచు కట్టుకోమన్నది వయస్సు పై పడిపోయి డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ లొంగి కట్టుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ఉండేది బ్రహ్మచర్యమే వానప్రస్థం అర్థమైందండి కనుక ఆ విధమైన స్థితిలో ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క రకమైనటువంటి విధానాన్ని పెద్దలు ఏర్పాటు చేసి అనూచానంగా మనకు అందజేశారు అనుసరిస్తే అనుసరిస్తాం లేకపోతే కష్టపడతాం బాధపడతాం కలిప్రభావం చేత వదిలేస్తే ఏం చేస్తామండి ఏమీ చేయలేదు కనుక దివ్యాత్మ స్వరూపుల కప్పుకున్నటువంటి ఆ పంచను రాత్రిపూట పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయండి ఒంటి మీద నుంచి వస్త్రం తీసేటప్పటికే మెలకు వచ్చింది ఎవరికి నెలమహారాజుకి ఆ పక్షులు ఎత్తుకుపోవడం చూశాడు ఎత్తుకుపోవడం మాత్రమే కాదు ఆ పక్షులు కిలకిల నవ్వుతూ మెర్రి నలమహారాజా మేమెవరేమో తెలుసునా ఇప్పటి వరకు ఆ పుష్కరుని చేతిలో నీ చేతిలో ఆడినటువంటి పాచికల మేమేమో నిన్ను ఈ స్థితికి తెచ్చింది కూడా మేమే ఇంకా నీ నడుముకి కూడా ఒక వస్త్రం ఉండడం మాకిష్టం లేక అది కూడా తీసుకుపోతున్నాము సుమా అని పక్షుల రూపంలో ఉన్న పాచికలు అడిగి చెప్పినాయ తనను తాను చూసుకున్నాడు మొలత్రాడు తప్ప శరీరం మీద దారపు పోగులేదు సిగ్గుపడ్డాడు తెల్లవారితే భార్య లేస్తే అభిమానం నశిస్తుంది కదా ఏం చేయాలి చుట్టూ తిరిగాడు ఒక పదునైనటువంటి కుళ్ళ కనబడింది దాన్ని తీసుకుని దాని ఆధారంగా శబ్దం కాకుండా భార్య చీర కొంగు చించాడండి దాని నడుముకి కట్టుకున్నాడు కారణం ఏమంటే ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వివస్త్రగా ఎప్పుడూ ఉండరాదు స్నానం చేసేటప్పుడు కూడా వస్త్రం లేకుండా స్నానం చేయరాదు ఇది ధర్మశాస్త్రం చెప్పినటువంటి మాట దాని వల్ల ఏం కలుగుతుంది అంటే దరిద్రం వస్తుంది అన్నారు కోటీశ్వరుడైనా మనశ్శాంతిని పొందలేదు ఏ సందర్భాల్లో దరిద్రం వస్తుందో కూడా చెప్పారు దాన్ని పొందకుండా ఉండాలిగా ఏమండి కనుక ఇప్పుడు ఆ నలమహారాజు పరిస్థితి ఏమిటండి ఎంత శిఖు అనుకున్నాడు ఆ భార్య కొంగు చించి తన నడుముకు చుట్టుకుని వస్త్రం లేకుండా ఉండకూడదు గనుక బయలుదేరాడు భార్యను వదిలిపెట్టడమా లేదు ఇక్కడే ఉండడమా ఇప్పుడు నేను కొద్దిగా అయినా కట్టుకున్నాను కనుక ఉండవచ్చు కదా తెల్లవారితే లేస్తే నా భార్య దమయంతి ఎంత బాధపడుతుందో నేను కనబడకపోతే నా పట్ల ఎంత అనురాగంతో ఉన్నది దేవతలను దిక్పాలకులను కూడా కాదనుకుని నన్ను స్వీకరించింది నేను వ్యసనపురుణ్ణి సూదమాడి ఆమెను అడవుల పాలు చేశాను ఎంత దుర్మార్గుణి నేను కనుక నా వంటి వాడు ఆమె వద్ద ఉన్నట్లయితే నాకు పట్టినటువంటి దౌర్భాగ్యమే ఆమెకు కూడా పడుతుంది నేను ఆమె నుండి తప్పుకున్నట్లయితే ఆమెకు కొంత కాకపోతే కొంతైనా సుఖం లభించవచ్చు కనుక వెళ్ళిపోవడమే ధర్మం అని వితర్కించి వితర్కించి ఆమె లేవక ముందే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయాడండి ఎటు వెళ్ళిపోయాడో తెలియదు తెల్లవారింది ఆ పక్షుల కళకూజితాలతో మెలకువచ్చింది ఎవరికి దమయంతికి ప్రక్కన చూస్తే భర్త తన ఒంటి మీద చూస్తే ఆ చీర సగం ఉన్నది ఏమై ఉంటుంది అని ఆలోచించింది ఏమీ అంతుపట్టలేదు నాధ నాధ నాధి పిలిచింది ఎక్కడున్నావయ్యా ఎదురుకుండానే ఉన్నావు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేవు నన్ను ఎందుకు పరిఘర్షిస్తున్నావు నీ వద్ద సంపద మాత్రం చేత నిన్ను నేను వ్యతిరేకిస్తానని భావిస్తున్నావా ఒకవేళ ఆ పని కనుక చేసినట్లయితే నేను భార్యను కాను కారణం ఏమంటే ఆ పురుషుని వద్ద సంపద ఉన్నా లేకపోయినా భార్య అనబడేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకే రకంగా ఉండాలి తప్ప బాగా సంపాదించినప్పుడు ఆయన ఎంత మంచివాడో అని ఒకవేళ వాడికి చిల్లి దవ్వ కూడా లేకపోతే ఇక్కడ కూర్చునేం ప్రయోజనం ఆ రోడ్డు మీదకు పెడితే ఎవడైనా పైసా వేస్తాడు కదా అని అంటాం ఇవి సరి అయినటువంటివి భార్యకు నిర్వచనం కాదు ఎందుకు వెళ్ళిపోయావయ్యా అరణ్యమంతా తిరిగింది చిట్ట చివరికి ఒక శబరుడు దొరికాడు ఆమెకు బోయవాడు ఆ బోయవాడు చూచాడు ఆవిడ లోప లావణ్యాలను చూచాడండి చాలా దివ్యమైనటువంటి సౌందర్యం ఆమె ఎందు వాడికి కామాసక్త కలిగింది కామాసక్త ఎప్పుడైతే కలిగిందో వాడి మాటలు కాని వాడి చూపులు కాని వాడి నడకలు కాని బాగా అర్థమైనాయండి అర్థమైనటువంటి ఆ దమయంతి మనస్సులోనే భగవంతుణ్ణి ప్రార్థించింది సర్వము హీనమైన ఇప్పటికీ నా మనస్సు నలునే భర్తగా అంగీకరించిన మాట నిజమైతే ఈ వ్యాధులు ప్రాణములను కోల్పోవుగాక ఎప్పుడైతే ఆ మాట అన్నదో వాడు గొప్ప కూలిపోయాడు అండి అప్పటికప్పుడు ప్రాణాలు వదిలేశాడు ఇప్పుడు చెప్పండి ఆవిడ మనసు ఎవరు ఎందున్నది నలమహారాజు ఎంతే చిట్ట చివరికి ఆవిడ తిరిగి తిరిగి ఎక్కడికి చేరింది దొంగల చేత కొత్తబడింది అందకుండా పారిపోయింది బేహారులు వ్యాపారస్తుల వెంట తిరిగింది ఆ వ్యాపారస్తులను దొంగలు దోచుకుని వాళ్లను ఇష్టముచ్చినట్టుగా మోదితే ఈమె ఎవరో మన వెంట పడింది ఈమె చేరటం వల్లనే మనకి దుర్గతి పట్టిందని వాళ్ళు రాళ్ళు పుచ్చుకుని రువ్వరండి ఎవరిని దమయంతిని వాళ్లను తప్పించుకుని జనపదాలలోకి పొరుగు పెట్టి తిరిగి తిరిగి పదమూడు రోజులకు రుతుపర్ణుని రాజ్యానికి వెళ్ళిందండి సొగంచీరే కట్టుకుని ఉన్నది సొగం చీర అవరుచించుకున్నారు భర్త చే ఉండే పిల్లలంతా ఆవిడ వెంట పెడారు ఈ విడ పిచ్చిదని ఒంటినీ దుమ్ము కొట్టుకుని ఉన్నది కేశములకు సంస్కారం లేదు పిచ్చిదానివలే ఉన్నది ఆ పరిస్థితుల్లో పిల్లలు వెంటబడ్డారు ఆ కోట గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి అంతఃపుర ఉపరి భాగం నుండి రాణి గారు చూసిందండి రాజమాత ఎవరు చూసింది ఋతుపరు నుంచి కిందికి పంపించింది ఆ అమ్మాయి ఎవరో దీనావస్థలో ఉన్నట్టున్నది లోకల్లో ఉండే పిల్లలంతా ఆవిడ వెంట పడి ఆవిడని ఇబ్బంది పెడుతున్నారు ఆవిడ పరిస్థితి ఏంటో తెలుసుకుని కావలసిన సహాయం చేద్దాం కనుక ఆ అమ్మాయిని పైకి తీసుకురా అన్నారు భగవంతుడు ఎవరిని ఎట్లా ఎక్కడికి చేరుస్తాడో చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆవిడప్పుడు ఋతుపరులోని ఆస్థానానికి వెళ్ళిందండి వార్మేయుడు అనబడేటువంటి రథసారథి కూడా అక్కడే ఉన్నాడు కానీ ఆ రథసారథి ఆమెను చూడలేదు దమయంతిని చలికట్ట వచ్చి దమయంతిని ఆ రాజమాత దగ్గరకు తీసుకువెళ్ళింది అమ్మాని ఏదో కష్టంలో ఉన్నావు ఉన్నావన్న సంగతి నిన్ను చూస్తే తెలుస్తోంది నీవు సామాన్యమైన కాంతము కాదు అని నీ దేహాన్ని చూస్తే తెలుస్తోంది సాముద్రిక శాస్త్రం అర్థమైందండి ఆ దేహాన్ని చూస్తే తెలుస్తోంది నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు మొత్తం అంతా కానీ నేను నలమహారాజు భార్యను దమయంతిని అని మాత్రం చెప్పలేదు నలుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడని మాత్రం చెప్పలేదు నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏ కారణం చేత పోయాడో చెప్ప మహాదే హైపోవచ్చింది రండి తొందరగానే అయిపోవచ్చింది వదిలేద్దాం వాళ్ళిద్దరిని ఒక జోడికి చేర్చాలి కదా మళ్ళీ మనం మధ్యలో వదిలిపెట్టేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు వార్షేయుడు అనబడేటువంటి ఆ రథసారథి ఆ స్థానంలోనే ఉన్నాడు అయినా వాడు కొనుక్కోలేకపోయాడు ఏమంటే ఈ పరిస్థితి అదే ఆస్థానానికి చేరింది ఆవిడ కూడా రాజమాత పిలిస్తే నలమహారాజు పేరు కానీ తన పేరు కానీ చెప్పకుండా తీసేనా బ్యాటరీలన్నా ఉపయోగపడతాయి ఇది ఉంది కదా నడుస్తుందిగా క్లియర్గా మరి చెప్పలేదే అవున పార్వతీపతయే హర హర మహాదేవ ఒకదానికి అలవాటు పడిన తర్వాత ఇంకోటి కష్టం ఆ అలవాటు చొప్పునే మధ్య మధ్యలో అడుగుతూ ఉంటా అర్థమవుతుందా తెలుస్తుందా వినపడుతుందా ఇవన్నీ దేనికంటే ఆ లెక్చరర్గా క్లాసులో అన్న మాటలు అవి లేకపోతే పాపం నేను కాస్త తప్పుకుంటే చాలు ఇక్కడ కూర్చుని భారతాన్ని నాకన్నా గొప్పగా చెప్పగలిగినటువంటి పెద్దలు కూడా ఉంటే వాళ్లకు అర్థం అవుతుందా లేదా వినపడుతుందా లేదా ఏమిటయ్యా ఇది అంటే అలవాటు పల్టీ దాన్ని ఏమంటారంటే దోషం నలమహారాజు పేరు గాని తన పేరు గాని బయటకు రానివ్వకుండా తన చరిత్ర మొత్తం చెప్పింది దమయంతి అమ్మా నీకు వచ్చిన కష్టం లేదు నీ భర్త వచ్చి నిన్ను చేరేంత వరకు నీవు నా ఆస్థానంలో ఉండవచ్చు నా కుమారుడైనటువంటి వృత్తపురకు నేను చెబుతా నా మాట అంగీకరిస్తాడు నీవు హాయిగా ఇక్కడ ఉండవచ్చు అప్పుడు ఆవిడ చెప్పింది నాకు కొన్ని నియమాలున్నాయి నేను పరపురుషుల వద్దకు వెళ్ళను ఇంకొక పురుషులకు సేవ చేయను స్త్రీలకు చేసిన నీచమైనటువంటి సేవా కృత్యములలో నేను ఉండను ఎందుకంటే రాసకాంతను సేవకురాలిని కాను మాత్రం అయ్యున్నా ఎవరో ఒకరి పంచ నాకు ఆధారంగా కావాలి నీవు మహానుభావురాల కనుక నేను అడగకపోయినా నీ యొక్క చలికత్తను పంపి నన్ను గురించి అరసుకున్నావు అంటే అర్థం ఏమిటో తెలుసా పరిపూర్ణంగా తెలుసుకున్నావు అరయుట ఉన్నదా లేదా కనుక నా నియమాన్ని అనుసరించి నేను ఉంటాను అందుకు ఇష్టమైతే ఇక్కడ ఉంటాను లేకపోతే వెళ్ళిపోతానమ్మా అమ్మా నీవు ఎలా ఉండదలుచుకుంటే అలా తన కుమార్తెను పిలిచి ఈమెను నీ అంతఃపురంలో ఉంచమని ఆమెకు తోడుగా చేసి దమయంతిని పంపించిందండి ఇక్కడ భీమ మహారాజు ఉన్నాడే ఆ భీమ మహారాజు అల్లుడు కూతులు వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోయింది అన్న సంగతి తెలుసుకుని అనేక మంది బ్రాహ్మణులకు భూరి ద్రవ్యములను ఇచ్చి ఆ దమయంతి నలమహారాజు ఎక్కడ ఉన్నారో మీరు వెతకండి బ్రాహ్మణులనే ఎందుకు పంపించారంటే ఆ రోజులలో బ్రాహ్మణులకు ఎటువంటి రహస్య ప్రదేశంలో కూడా ప్రవేశించేటువంటి అర్హత ఉండేది ఎందుకంటే వాళ్ళు భూసులు కదా అందుకనే అర్హత ఉండేది కనుక మీరైతే ఎక్కడికైనా వెళ్ళచ్చు చూడవచ్చు పరిశీలన చేయవచ్చు అనే ఉద్దేశంతో బ్రాహ్మణులను పంపించారండి ఆ బ్రాహ్మణులు పాపం దేశ దేశాలు తిరుగుతున్నారు పొడి వెతుకుతున్నారు నలమహారాజు పరిస్థితి ఏమిటో తెలిసినా కొంత దూరం ఆ అరణ్యంలో భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పటికీ ఎక్కడో ఆర్తనాదం వినపడుతుంది నన్ను రక్షించండి నన్ను రక్షించండి అని ఎక్కడి నుంచి ఆ శబ్దం వస్తుందో అక్కడి నుంచి జ్వాలలు వచ్చినాయి ఆ జ్వాలల మధ్యలో ఎవరైనా ఉన్నారేమో రక్షిద్దామని ఒక్క దూకు దూకాడు ఎవరు తీరా లోపల ఉన్నది ఎవరయ్యా అంటే చుట్ట చుట్టుకుని ఉన్న కర్కోటకుడు అని చెప్పబడినటువంటి దివ్యమైన సర్పమం పెను సర్పము నన్ను కాపాడవయ్యా నువ్వెవరో నాకు తెలిసినాజా నన్ను కాపాడడం కోసమే వచ్చావు నేను చాలా దుర్మార్గు నా పాపానికి నిష్కృతి లేదు తనంతట తాను వెళ్లేటువంటి నారద మహర్షిని కాటువేశా నేను ఎప్పుడైతే కాటువేశానో నువ్వు స్థాను పోయి కదలకుండా పడి ఉంటావుగాక అని శాపం పెట్టాడు అప్పటి నుండి ఇక్కడ నుండి కదలకుండా రాయిని కాదు అట్లా అని సర్పజాతికి చెందిన దాన్ని కాదు అటువంటి నా యొక్క మాయ చేత స్వల్పముగా మారగలిగిన శక్తి నాకున్నది గాని కదిలే శక్తి మాత్రం లేదు నీవు ఇక్కడ నుండి పయట పడవేయ గలిగితే వెంటనే నలమహారాజ అన్నాడు నీకు కదిలే స్థితి లేదు నారదుని శాపం కదా నేను మాత్రం ఎట్లా బయటపడేస్తాను నిన్ను ఎప్పుడైతే నారదుడి శాపం పెట్టాడో నారదుని పాదాల మీద పడితే నలమహారాజు దర్శనమైన రోజున నీ శాపము విమోచనం అవుతుందన్నాడు ఇప్పుడు నీ దర్శనమైంది నా శాప విమోచనమైనా నేను బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఎందు చుట్టూ దావా ఆవహించి ఉన్నది కనుక నన్ను బయటపడవేయవ్యా వెంటనే ఆ సర్పం చిన్నదిగా మారిపోయింది ఆ చిన్నదిగా మారిపోయిన సర్పాన్ని చేత మరల దూకాడు ఎవరు నలమహారాజు బయటకు వచ్చాడు ఇప్పుడు ఆ రక్షించాడా లేదా నలమహారాజా నన్ను రక్షించావు నీకు నేను ఉపకారం చెయ్యాలి అనుకున్నా ఇక్కడ నుండి నేను చెప్పేంత వరకు లెక్క పెట్టుకుంటూ అడుగులు వేయవయ్యా అని చెప్పిందండి ఎవరు అడుగులు వేయాలట కానీ లెక్క పెట్టుకోవాలి అది అడుగులు లెక్క పెట్టుకుని నడిచాడు పదకొండవ అడుగు లెక్క పెట్టే సమయంలో కర్కోటపుడే నలుణ్ణి కాటువేశండి వేసాడు ఏమండి విష సర్పానికి సేవ చేస్తే అది ఏం చేస్తుందండి అనేకదా మనం అనుకునేది కానీ ఆ కర్కోటకుడు నలమహారాజా నీవు ఇంకొక నన్ను భావించవద్దు నీకు ఉపకారం చేయుట కొరకే నేను ఈ కాటు వేశాను ఈ విష ప్రభావము వల్ల నీ రూపము మారిపోతుంది నీతో చూడమాడిన పుష్కరుడు నువ్వు ఎక్కడ కనపడతావా అని నీ గురించి వెతికిస్తున్నాడు నువ్వు కనపడితే మాయోపాయం చేత సంహరిస్తాడు కనుక నీవు నీవుగా కనపడకూడదు కనుక నీ రూపాన్ని మార్చడం కోసమే నేను కాటువేశానయ్యా నిన్ను తెలుసుకుని నీవు మరల నీ భార్య వద్దకు చేరి నీ పిల్లలను చేరి నీవు కూడా దివ్యమైనటువంటి స్థితికి వచ్చే రోజు వస్తుంది అన్ని రోజులు ఇలాగే ఉండవు కనుక నా మాట మీద విశ్వాసం ఉంచి నీవు ప్రయత్నం చేయవయ్యాణ మహారాజు అనేక రకాలైనటువంటి అశ్వములు కలిగి ఉన్నాడు ఆ అశ్వముల యొక్క ధర్మాన్ని తెలిసిన వాడు తనకెవడైనా దొరికితే బాగుండును అని చూస్తున్నాడు నీవు అతడి వద్దకు గనక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీకు ఉద్యోగం దొరకవచ్చు అక్కడికి వెళ్ళవయ్యా అని చెప్పారండి ఇతడు ఈ అరణ్యం నుంచి ఋతుపర్ణుని వద్దకు వెళ్ళాలి ఇప్పుడు ఈ దమయం తిరిగి వెతకడం కోసం తిరిగేటువంటి బ్రాహ్మణులు ఉన్నారు విధి ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి సినిమాల్లో కూడా అందుక చూపిస్తాడు వాడు వాణ్ణి వెతుక్కుంటూ ఈవిడిటా పెడుతూ ఉంటుంది వాడు అదే దావలో ఈవిని చూడకుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు ఈవిడ వాడిని చూడదు వాడు ఈవిని చూడదు మనం ఈ సీట్లో కూర్చుని అదుగో అదిగో వస్తున్నాడు వస్తున్నాడు టెన్షన్ ఎవరికి చూసే పండి ఏమండి ఈ దమయంతి ఇప్పటిదాకా ఎక్కడుందండి ఋతుపర్ణి వద్ద ఉన్నది నలమహారాజు కూడా అక్కడికే బయలుదేరాడా ఆ భీమరాజు చేత పంపింపబడినటువంటి బ్రాహ్మణులలో దేవలుడు అనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఋతుపర్ణుని ఆస్థానానికి వచ్చి అలా లీ దమయంతిని దర్శించాడండి ఏమాత్రంగా దర్శించాడు లీలా మాత్రంగా దమయంతిని దర్శించి దగ్గరకు వచ్చి అమ్మా నీవు భీమ మహారాజు పుత్రిక చిన్నతనంలో చూశా నీ ముఖము పైన కనుపల ఉన్న ఆ పుట్టి మచ్చ నిన్ను నేను గుర్తించగలిగా ఏ స్త్రీకైనా ఈ కనుగొల మచ్చ కనుక పుట్టి మచ్చ ఉన్నట్టయితే అమర స్త్రీ సౌఖ్యము లభించును అని సాముద్రిక శాస్త్రమండి మనకు లేని శాస్త్రాలు ఏవండి శాస్త్రం ఉన్నది పుట్టిమచ్చల శాస్త్రం ఉన్నది వల్లిపాటు ఉన్నది ఉన్నదా లేవా ఇవేవి అబద్ధాలు కావు సత్యాలే కానీ వీటిని పరిపూర్ణంగా తెలిసిన వాడు ఉన్నాడు అనడం మాత్రం అసత్యం ఎవరికి తోచిన శాస్త్రం వాళ్ళు చెబుతూ ఉంటారు ఆ పుట్టుమచ్చల శాస్త్రము ఖచ్చితమే అందులో అనుమానమేమీ లేదు ఎందుకంటే పరమేశ్వరుడే అర్జునుడిని ఒంగో పెట్టి ఆ గుద్దులు గుట్టేటప్పుడు అతడి వీపు పైన కుడి ప్రక్కన చూచి అవురా ఇతడు సార్థవాహుడు అని అన్నాడండి ఏమన్నాడండి లోకంలో యుద్ధ రంగంలో ఉన్న వాళ్ళు తనపక్షం వాళ్ళు కాని శత్రు పక్షం వాళ్ళు కాని అందరూ మరణించిన వీడు మాత్రం మరణించడు ఇది సార్థవాహత్వము అంటే ఇక్కడ భావం ఇంకో చోట వేరే భావం ఉంటుంది సార్థవాహుల్ అంటే అర్థం కూడా ఉన్నది అర్థమైందా బీరువా అనే అర్థం కూడా ఉంది సార్థవాహము అంటే దానికి సంస్కృతంలో పద బీరువాని ఏమంటారండి సంస్కృతంలో సార్థవాహము అర్థమైందా అండి ఏమంటారు చెప్పండి ఏమంటారా తెలియదు సార్థవాహం అని అంటారు బీరువాని ఆ ఇన పెట్ట ఇవన్నీ ఉంటాయి కదండి ఐరన్ సేఫ్ కనుక అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి వాటికి నిరంతరము బ్రతికి ఉండేవాడు కనుక అతడు శార్థవాహుడు ఇప్పటికీ అర్జునుడు ఉన్నాడు ఎక్కడ బ్రతికున్నాడు అంటే మన నాలుకల పైన లోకంలో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారా ఉండరా అండి భారతం లోకంలో చెప్పుకుంటూ ఉన్నంత కాలం అర్జునుడు కూడా బ్రతికి ఉన్నట్టే ఒక రకంగా దుర్యోధనుడు కూడా బృతికి ఉన్నట్టే వాణి గురించి చెప్పుకుంటున్నాగా మనం కాకపోతే దుర్మార్గముడు వాడు అని చెబుతున్నాం వీడు మంచివాడని చెబుతున్నాం అని తెచ్చాడు కనుకపట్టాడు ఎప్పుడైతే గుర్తుపట్టి దేవరుడు దమయంతితో మాట్లాడుతున్నాడో రాజమాత వచ్చింది వరపురుషుడు ఎవడో మాట్లాడుతున్నాడు ఈ పిల్లతో ఏం చేస్తున్నాడో ఏమంటున్నాడో అనేటువంటి కంగారుతో ఏం జరిగిందమ్మా అని ఆ రాజమాత వచ్చింది అప్పుడు ఆ దేవరుడై చెప్పాడు ఈ పిల్ల ఎవరో కాదు భీమ మహారాజు యొక్క రాజు భీమ మహారాజు అతని ఏకైక పుత్రిక రాజు ఇంట పుట్టినటువంటిది నిష దేశాన్ని పరిపాలిస్తూ దేవతలను కూడా అధక్కరించగలిగినటువంటి శౌర్య ప్రతాపాలు కలిగిన నలమహారాజు పట్టమహిషి బ్రహ్మగుర యొక్క కుయుక్తి చేత జూదములో సర్వం పోగొట్టుకున్నటువంటి ఆ నలమహారాజు దమయంతి ఎటు వెళ్ళారో తెలియక మేమంతా అన్వేషిస్తున్నాం భీమ మహారాజు యొక్క పనుపున అన్వేషిస్తుంటే నీ ఇంట దొరికిందమ్మా భగవంతుడు ఎట్లా కలుపుతాడంటే ఈ రాజమాత ఎవరో తెలిసినా అండి దమయంతికి స్వయాన పిన తల్లి ఎవరండి దమయంతి యొక్క తల్లి ఈ రాజమాత ఇద్దరు సొంత అప్పచెల్లెడు అయినా దమయంతికి పున తల్లి అన్న సంగతి తెలియదు అర్థమైందా అండి ఆ దమయంతి నా అక్క కూతురే అన్న సంగతి తెలియదు ఎప్పుడు పుట్టినప్పుడు చూసింది ఆ తర్వాత మళ్ళీ చూడలేదు అటువంటి స్థితిలో గుర్తుపట్టలేదు ఇప్పుడు ఎప్పుడైతే భీమ రాజు కూతురు అని చెప్పిందో వెంటనే నీ తల్లి నాకు అగ్రజ నాకన్నా ముందు పుట్టింది మేమిద్దరం ఏకోదరులం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం ఆ భగవంతుడు ఎంతో దయామయుడు గనుక నిన్ను నా వద్దకు చేర్చాడు ఎంత అదృష్టమో ఇంతవరకు నీవు ఆశ్రీతురాలవే ఇప్పటి నుండి నీవు అధికారురాలవు ఈ రాజ్యానికి అని చెప్పింది రాజమాత అమ్మా ఈ అధికారాన్ని పొందడం నాకు ఇష్టం లేదు నా పిన్నతలు ఏం చెబుతున్నావు కదా తల్లిపట్ల పిల్లలకు ఎటువంటి స్థితి ఉంటుందో నీకు తెలుసు కదా భర్తను కోల్పోయి భర్త కనపడక నా భర్త మాత్రం మరణించలేదు అని ఖచ్చితంగా నాకు తెలుసు అతను ఎందుకు రహస్యంగా ఉన్నాడో తెలియదు నేను ఏ తప్పు చేయలేదు అన్న సంగతి కూడా నాకు తెలుసు కనుక నన్ను నా తల్లిదండ్రుల వద్దకు పంపవలసింది కారణం ఏమంటే నా కడుపున పుట్టినటువంటి చిత్రసేన చిత్రసేనుడు అనబడేటువంటి నా సంతానం కూడా అక్కడే ఉన్నది కనుక నేను చూసుకుంటానమ్మా ఇంతకు ముందు అరణ్యంలో ఉన్నాను త్రోవ తెలియక త్రోవ తప్పి ఇటు వచ్చాను నువ్వు కాపాడావు ఇప్పుడు ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు గనుక నీవు అంగీకరించి నన్ను అక్కడికి పంపితే అదృష్టవంతురాలను ఆ ఋతుపర్ణునతో చెప్పింది రథాన్ని సిద్ధం చేసింది ఆ రథం అటు వెళ్ళింది నలమహారాజు ఇటు వచ్చాడు ఎక్కడికి వచ్చాడండి ఋతుపర్ణున దగ్గరికి ఏమి కావ్య నిర్మాణం వ్యాసుని వచ్చారు ఇప్పుడు చేసే వాళ్ళందరికీ కూడా గురువు ఎవరో చెప్పండి ఇప్పుడు వ్యాసుడే ఖచ్చితంగా వచ్చాడు అక్కడికి ఒళ్ళంతా ఎలా ఉన్నదండి వంకరలు తిరిగి ఉన్నది ఒట్టివాడైపోయాడు చేతులు కుర్రసిగా అయిపోయినాయి కున్నాడు ఎవరివయ్యా నీవు అశ్వశాస్త్రంలో గొప్పవాడినండి వంట చేయటంలో కూడా చాలా గొప్పవాడిని మీరు అంగీకరించినట్లయితే మీ ఆస్థానంలో ఆ గుర్రాల శాలలో కొంతకాలం బ్రతికుండాలని నా ఉద్దేశం దీని నుండి అవి ఉన్నా నేను ఆ అశ్వశాలకు పదమన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ గుర్రం ఎటువంటిది ఏ లక్షణాలు ఇవన్నీ పరీక్షలు చేశారు ఇతడు చాలా గొప్పవాడు అన్న సంగతి బాగా అర్థమైంది ఎవరికండినకు ఎప్పుడైతే అర్థమైందో ఉద్యోగంలో జరుచుకున్నాడు ఏకక్రియా ఒకే చీతంతో రెండు పనులు ఏమిటండి ంట ఇంకొక పక్కన గుర్రాలశాల ఏమి అదృష్టం పరు ఈ పరిస్థితి ఇలా ఉండగా దమయంతి తమ ఇంటికి చేరిందండి ఎక్కడికి చేరింది దమయంతి తండ్రి దగ్గరకు చేరింది ఆ పిల్లకు కలిగిన కష్టానికి ఆ తండ్రి ఆ తల్లి కూడా ఎంతో దుఃఖపడ్డారు సేత తీర్చారు ఆ పిల్లని తమ పిల్లల్ని ఆమె దగ్గరకు పంపించారు అమ్మా నువ్వు దుఃఖపడకు నల్లమహారాజ్ ఎక్కడ ఉంటే అక్కడ మేము వెతుకుతాం నాన్న నువ్వు ఎవరిని పంపుతున్నావో వాళ్లను నా దగ్గరకు పంపముందు తరువాత నా దగ్గర నేను బయటికి పంపుతాను ఇంతమంది బ్రాహ్మణని నిర్ణయించాడు వాళ్ళందరినీ ఓ చోటు కూర్చోబెట్టింది రమయంతి మీరు ఎక్కడికి వెళ్ళినా కాస్త సందేహం కలిగితే భార్యను అరణ్యంలో వదిలిపెట్టి ఎవడైనా వదిలి వెళ్ళిపోతాడా అబలయైనటువంటి స్త్రీ ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని కూడా చించుకుని పెడతాడా వెళ్ళినటువంటి వాడు కనీసం భార్య ఎలా ఉన్నదో ఏమో నా పిల్లలు ఎలా ఉన్నారో ఏమో అనేటువంటి ఆలోచన కూడా ఉండదా పురుష జాతికి పురుషుడు ఏ విధంగా ఇటువంటి వాళ్ళను అనేటువంటి మాటను మీరు ఎక్కడికి వెళ్ళినా చెబుతూ ఉండండి దానికి ప్రతిగా ఎవరైనా మాట్లాడినట్లయితే వెంటనే ఆ విషయాన్ని వచ్చి నాకు చెప్పండి ఆ దమయంతి ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో వీళ్ళంతా దేశం మీద పడ్డారి బ్రాహ్మణులు కావలసినంత ధనం వాడు కనపడినా కనపడకపోయినా మొత్తం దేశాలన్నీ తిరగచ్చు కదా ఏమంటే ఎంత గొప్ప విశేషం మన పైసా ఖర్చు లేదు దర్శించవచ్చు పద్ధతిలో నవ్వు మాకండి నేను తీర్థయాత్రలన్నీ అట్టగే చేసా నాకు పైసా ఖర్చు లేదు అందరూ నన్ను తీసుకెళ్లి ఎప్పుడు చెప్పించుకున్న వాళ్ళే పైగా ఎదురు ఇచ్చారు ఏమి అదృష్టం అండి ఆ బ్రాహ్మణోత్తములు కూడా అంతే మొత్తం తిరుగుతున్నారండి ఒకనొక బ్రాహ్మణుడు ఋతుపర్ణుని ఆస్థానానికి కూడా వచ్చాడు ఋతుపర్ణుని ఎదురుకుండా వచ్చి తన పాండిత్యాన్ని వినిపించాడు ఏ దేశం నుంచి వచ్చావయ్యా ఎక్కడి నుంచి వచ్చా నాది ఏ దేశమైతే గాని అరణ్యాలలో రోధిస్తున్న ఒక స్త్రీమూర్తిని చూచారు ఎంత బ్రతిమలాడినా ఆగని దుఃఖంతో కంటికి మంటికి ఏకధారగా నీరు కారుస్తున్నది తన భర్త చూదరి అయి వ్యసన పొరుడై ఎవరి వల్లనో ఆ విధంగా మారిపోయి సర్వస్వాన్ని కోల్పోతే అటువంటి భర్తను కూడా వదిలిపెట్టకుండా భర్తను అనుసరించి అరణ్యానికి వచ్చిన అంత దివ్యమైన మహత్తరమైన ఇల్లాలిని వదిలి ఒక దుర్మార్గుడు వెళ్ళిపోయాట్టండి మీకెక్కడైనా దుర్మార్గుడు కనబడితే మాతో చెప్పండి ఎవరి మాట చెప్పింది ఆ బ్రాహ్మడు ఋతుపర్ణునితో తప్పనిసరిగా బ్రాహ్మణోత్తమ అలాగే చెబుతాం మీకేం బహుమతి ఇవ్వమంటారు వాడెవ్వడో కనుక్కొని చెప్పడమే మాకు బహుమానం అంతకన్నా వెరీ బహుమానం ఆ ఆ బ్రాహ్మణోత్తముడు బయటికి రాగానే గోరాలశాలలో ఉన్న వీడు బయటికి వచ్చాడు బ్రాహ్మణోత్తమ ఆ వదిలిపెట్టినటువంటి ఆ పురుషుడు వాడెంత కష్టంలో ఉన్నాడో ఆలోచించావా వ్యసనపరుడై సూదమాడి ఉంటాడా పరుడై సూదమాడి ఉంటాడా విచికిత్స న్యాయ నిర్ణయతం కర్తవ్యమేవ సర్వై ఎప్పుడైనా కూడా న్యాయం నిర్ణయించాలి అంటే ఒకరి మాట విని న్యాయ నిర్ణయం చేయకూడదు నీవు చెప్పినట్టుగా ఆ ఇల్లాలు గొప్పదే అయ్యుండవచ్చు కానీ నాకు తెలిసినంత వరకు సాధురూపమైన మహాపతివ్రత అయినటువంటి తల్లి ఆ భర్త బీదవాడ పతివ్రత భార్య ఆ భర్త బీదవాడైనా దీనుడైన జూదరి అయినా అతడిని ఎదిరించి మాత్రం మాట్లాడరు మంచిది ఉపదేశం చేయవచ్చు ఇలా దేశాల వెంట పడి వెతకమని ఎవరిని పంపదు ఎందుకంటే పరమ పతివ్రత అయినటువంటి ఆవిడ విధిని అనుసరించి ప్రవర్తిస్తుంది అలా అనుసరించినప్పుడు ఆవిడ పతివ్రత అవ్వగలుగుతుంది నీవు ఆమె చెప్పినదో నీవే చెప్పావో కాని అన్ని చోట్ల ఇలా చెప్పి పరమ పతివ్రత అయినటువంటి ఆ ఆడపిల్లను అవమాన పరసవద్దయ్యా అని వీడు ఆ బ్రాహ్మణులకు చెప్పాడు ఈయన పేరేమిటంటే ఇప్పుడు బాహుకుడు ఈ బ్రాహ్మడు వెళ్ళి అమ్మా నేను ఇంతకు ముందు ఎక్కడ మాట్లాడినా ఎవరు సమాధానం చెప్పలేదు కానీ ఋతుపర్ణుని ఆస్థానంలో గుర్రాల శాలలో ఒకడు ఉన్నాడు వాడు ఎట్లా ఉన్నాడా అంటే చూడ్డానికే ఉన్నాడు వాడు వ్యతిరేకించాడు అన్నాడండి పరమ ఉన్నాడా వ్యతిరేకించాడా ఏది ఏమైనా తెలుసుకోవడం మంచిది తల్లిని పిలిచిందండి దమయంతి పిలిచి అమ్మా రేపే దమయంతికి స్వయం వరం అని కేవలం ఋతుపర్ణునికి మాత్రమే కబురు పంపించు దమయంతిని వివాహం చేసుకోదలుచుకుంటే తెల్లవారేటప్పటికీ ఇక్కడికి రమ్మనమని చెప్పు జాగ్రత్తగా వింటున్నారా అండి ఎప్పటికి రావాలి తెల్లవారేటప్పటికి రావాలి ఎంత సమయం ఉన్నది చెప్పండి అవును ఖచ్చితంగా పెను తల్లి కొడుకే అయినప్పటికీ ఆనాటికి అప్పటి పరిస్థితికి వాడి వరుసలతో సంబంధం ఏమీ లేదు రెండో విషయం ఏమంటే ఈవిడికి కావలసింది నలమోహారాజక్కడికి రావడం అంతేగాని ఋతుపర్ణుని పెళ్లి చేసుకోవడం కాదు ఏమని చెప్పమన్నది అక్కడ స్వయంవరం అని చెప్పమన్నది ఈ స్వయంవరం అని కూడా ఎవరికి చెప్పమన్నది ఋతుపర్ణునికి మాత్రమే చెప్పమన్నది మిగతా రాజులకి ఎవరికి చెప్పడం కాదు అంటే ఆయన్ని పెళ్లి చేసుకుందామనే ఆయన ఉద్దేశం కాదు అక్కడే ఖచ్చితంగా నల్లమహారాజు ఉన్నాడు లేకపోతే వాడు వ్యతిరేకంగా ఇట్లా మాట్లాడే అవకాశం లేదు ఎలాగైనా వాడిని బయట పెట్టాలి బయట పెట్టడం కోసం ఏం చేసింది లేని స్వయంవరాన్ని ప్రకటించింది పైగా ఎన్ని రోజులు సమయం అండి రేపే అతడు అతని రాజ్యం నుంచి ఈ ఈ రాజ్యానికి రావడానికి ఎంత దూరం ఉన్నదయ్యా అంటే డెబ్బై ఎనిమిది యోజనముల దూరము ఎంత దూరం అని చెప్పింది డెబ్బై యోజనముల దూరం ఒక్కరోజులో ఇన్ని యోజనముల దూరంలో దూరాన్ని దాటి రాగలిగిన వాడు ఆ రథాన్ని నడపడంలో నలమహారాజు ఒక్కడు తప్ప ఇంకా ఎవరూ భూమండలంలో లేడు అందుకనే ఎన్ని రోజులు సమయం పెట్టింది ఒకరోజే సమయం రేపే స్వయంవరం వెంటనే కబురు చేయమన్నదండి వాయువేగ మనోవేగములతో ఈ వెళ్ళినటువంటి బ్రాహ్మణుడే ఋతుపర్ణునితో చెప్పాడు మహారాజా రేపు దమయంతికి స్వయంవరం నలమహారాజుణ్ణి గుర్తుపట్టలేకపోయాడండి అంతగా మారిపోయింది ఆ శరీరం ఆ వార్షేయుడు ఈ ఋతుపర్ణుడు ఇద్దరు రథంలో కూర్చుంటే ఈ బాహుకుడే భీమ మహారాజు రాజ్యానికి విదర్భకు తీసుకు వెళ్ళాలి రథాన్ని ఎందుకంటే అశాస్త్రం బాగా తెలిసి అతివేగంగా రథాన్ని తోలగలిగిన వాడు అంటే ఈ బాహుకుడే అంతేకాదు మధ్యలో ఆకలేస్తే కాస్త కోస్తో ఏదో ఒకటి వండి పెట్టవలసిన వాడు కూడా వీడే అందుకోసమని ఓ బాహు కూడా నీవే రథాలను సిద్ధం చేసి గుర్రాలను పూర్చవయ్యా బక్క చిక్కిన నాలుగు గుర్రాలను తీసుకొచ్చి అక్కడ పెట్టాటండి వాడు ఎవరు నలమహారాజు పెడితే ఆ ఋతుపర్ణుడు వచ్చి ఈ గుర్రాలే పెడతా తెల్లారేటప్పటికి వెళ్ళాలి నాకు సూర్యోదయం అక్కడ కావాలి అట్లా జరుగుతుందా అంటే ఈ గుర్రాలే వస్తాయ దానికి కారణం చెప్పాడట మూపు పైన వింతల కలిగినటువంటి అశ్యము అతివేగముగా పరుగు పెట్టగలదు వెనక భాగంలో ఇటువైపు నోటి ఇటువైపు నోటి సుడి ఉండాలట రెండో సుడి ఎక్కడ ఉండాలి మోపు పోయిన ఉండాలి అటండి అలా కనుక ఉన్నటువంటి గుర్రం ఏం చేస్తుంది అటండి వాయువు కన్నా వేగంగా వెళ్ళగలుగుతుందయ్యా నా మీద నమ్మకం ఉంటే ఈ గుర్రాలను కడతా లేకపోతే నువ్వేది చూపిస్తే అదే కడతానన్నటి బాహువుడు ఒత్తిలో నువ్వేది కడితే అదేలే అన్నాడు ఆ వార్షిక కూర్చోబెట్టుకున్నాడు తాను కూర్చున్నాడు ఎట్లా పెడుతుంది ఎట్లా పెడుతుందో అట్లా పెడుతుంది ఈ ఋతుపర్ణుడు మనస్సులో ఊహించాడండి ఏమని దమయంతి స్వయంవరమని ఇతర రాజులు ఎవరు అందుకు అనుకుంటున్నట్టుగా నేను వెళ్లేదు నాకు మాత్రమే తెలిసింది మిగతా వాళ్ళు అనుకుంటున్నట్టుగా నాకు తెలియటం లేదు ఎవరు అనుకున్న ఊహలు కూడా కనబడటం లేదు నలుడా రాజ్యాన్ని కోల్పోయి ఎటువెళ్ళాడో తెలియదు దమయంతిక ఇంకో స్వయంవరమని నాకు వచ్చి చెప్పాడు అశ్వమును ఇంత చక్కగా తోలగలిగినటువంటి వాడు నాకు తెలిసి ఒక్క నల మహారాజే తప్ప ఇంకా ఎవ్వడు లేడు లుడా సుందరుడు అతడు ఆజానుబాహు భయంకరుడు ఇంత ఒక చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు ఉంటాడా ఇంత దరిద్రంగా ఉన్నాడు వీడికి వాడికి కర్మలో పోలిక ఉన్నది కాని వేషంలో ఎక్కడా పోలిక లేదు ఏది ఏమైనప్పటికీ మనం ఏం తెలుసుకుందాం విషయం చూద్దామని వాహకూడా ఆ చెట్టు పైన ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఆకులు ఉన్నాయి దానికి ఉన్న కాయలు నూట కాయలు ఉన్నాయి యాభై పండిన పండ్లు ఉన్నాయి అన్నాడు అంత వేగంగా గుర్రం పెడుతుంటే ఒక చెట్టును చూసి రాజా ఋతుపర్ణ ఎలా చెప్పగలిగావయ్యా బాహుకు గడిగాడు అక్ష విద్య అని ఒకటి ఉన్నదయ్యా దాని ద్వారా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎన్ని రకాల విద్యలండి భారతదేశంలో అక్ష విద్య ద్వారా చెప్పవచ్చు నేను దాన్ని బాగా ఎరిగిన వాణ్ణి నీకు కూడా కావాలంటే చెబుతా అసలు నీకు వచ్చో లేదో నేను చూడాలి కదా ఈ గుర్రాన్ని నా పేసి అన్నాడు గ్రాహుకుడు ఆలస్యంగా వెళ్తామేమోనయ్యా తొందరగా చేరాలి కదా నీవు అడిగిన సమయం ముందు తీసుకెళ్లే బాధ్యత నాటి ఏ అశ్వాన్ని ఎలా ఎంత ముందుకు తోలవచ్చు ఎలా తీసుకు వెళ్ళవచ్చు నాకు బాగా తెలుసు కనుక ఒక్కసారి నేను అట్లా వెళ్ళొస్తా అని ఆ రన్ని ఆపేసి అక్కడికి వెళ్ళి మొత్తం పళ్ళు లెక్క పెట్టొచ్చాడు అన్నిటికన్నా తక్కువ సంఖ్య చెప్పింది ఏది పళ్ళు లెక్క పెట్టొచ్చాడు ఖచ్చితంగా నువ్వు చెప్పినన్ని పళ్ళే ఉన్నాయ చాలా గొప్పగా చెప్పావు ఈ అక్ష విద్య మాకు నేర్పుతావా అడిగాడండి ఖచ్చితంగా చెబుతానయ్యా ఈ అశ్వహృదయ విద్య నాకు చెప్పు నేను నీకు అక్ష విద్య చెబుతా అన్నాడు మార్గమధ్యంలో వెళ్ళేటప్పుడు అక్ష విద్య మొత్తాన్ని బోధించాడండి సూర్యోదయం కాక ముందే చేరింది రథం ఆ రథం నడిచి వచ్చేటువంటి శబ్దం కాని ఆ కోపు డెక్కల శబ్దం కాని గుర్తుపట్టింది ఎవరయ్యా అంటే దమయంతి ఈ విధంగా శబ్దాన్ని కలిగించే విధంగా రథాన్ని నడిపేటువంటి వాడు నా భర్త తప్ప ఇంకొకడు కాడు ఉండే అవకాశం లేదు కనుక నలుడూ వచ్చాడు అనుకుంది ఆనందపడింది పైకి వెళ్ళింది కవాక్షం నుంచి చూసింది ఆ వచ్చిన రథం నుంచి ముగ్గురు దిగారు ఒకడు వార్ తనకు పూర్వం రఘసారథిగా ఉన్నవాడే వీడిక్కడ ఉన్నాడంటే నలుడు కూడా ఉన్నాడని అనుకున్నది కానీ వారినితో పాటు దిగిన వాడు ఎవరయ్యా అంటే రోతుపర్ణుడు దిగాడు తాను ఎవరికి కబురు చేసిందో వాడు మాత్రమే దిగాడు గోములను పట్టుకుని మాత్రం కురూపి అయినటువంటి వాడు ఒకడు కూర్చొని ఉన్నాడు నలుడు లేడే ఈ వార్షేయుడు వారియుడుగా తెలుసు ఆ ప్రక్కనున్నది ఋతుపర్ణుడుగా తెలుసు ఎందుకంటే ఆయన ఆ స్థానంలోనే నేను కొంతకాలం ఉన్నా మరి నలుడుగాక ఈ రథాన్ని ఇంత గొప్పగా నడపగలిగిన వాడున్నాడు ఈ సంగతి అంతా ఆలోచిస్తున్నది ఆవిడ ఈ ఋతుపర్ణుడు దిగి వాష్ వెంటబెట్టుకుని ఆ బాహుకుడికి చెప్పాడు గుర్రాన్ని ఆ రథాన్ని ఆ గుర్రా తీసుకువెళ్ళి అక్కడ మేపవయ్యా అతరు అత లోపలికి వంటశాలలోకి వెళ్ళి రుచికరంగా మాంసాన్ని వండి మాకు తెచ్చిపెడదు కానివి అని నలునకు చెప్పి ఋతుపర్ణుడు లోపలికి వెళ్ళాడు ఋతుపర్ణుని రాక తెలుసుకున్నటువంటి విదర్భ ఎవరండి భీముడు ఆ భీమ మహారాజు ఎదురు వెళ్ళాడు నేనేం కబురు పెట్టలేదే ఎందుకు వచ్చాడు ఎందుకంటే వాడికి కబురు పెట్టిన సంగతి తల్లికి తెలుసు కానీ వీడికి తెలియదు రెండోది స్వయంవరము అన్న సంగతి అతడికి తెలుసు కానీ ఇక్కడ రాజకుమారులు కానీ స్వయంవర సాగత స్వాగత సభలు గాని సభ కానీ ఏమీ ఎక్కడా కోలాహలం లేదు ఎవడూ వచ్చినట్టు లేదు ఏకోనారాయణాన్ని నేనొక్కడే వచ్చానా ఏమిటి పరిస్థితి ఎందుకు పిలువబడింది ఇప్పుడు సందిగ్ధావస్థలో పడినవాడు ఎవడండి అంటే రోజు పర్ణుడు అయినా సరే వాడితే ఏం చెప్పాలో తెలియదు ఏం చెప్పకూడదు తెలియదు ఎవరు తన కోసం కబుర్లు చేశారో తెలియదు ఒకవేళ ఎవరికీ తెలియకుండా కొంతకాలం తమ ఇంత మా ఉన్నది కనుక నన్ను కోరుకొని కబురు చేసేమో అని వీడి ఆలోచన అందుకోసమని ఎంత ఆ కామం ఉన్నదే చాలా ప్రమాదమైన అంతకన్నా దుర్మార్గమైనది ఇంకొకటి భీమరాసు అయ్యా దయచేయండి రండి ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏమీ లేదండి మిమ్మల్ని చూసి నమస్కరించి వెడదామని వచ్చానన్నాడు ఋతుపర్ణుడు ఉత్తర నమస్కారం పెట్టడానికి డెబ్బై యోజనములు దాటి వస్తాడా చాలా ఆశ్చర్యంగా ఉంది వీడు చెప్పే సమాధానం ఎక్కడ పొదక పొసకటం లేదు ఏ కారణం చేత వచ్చాడో తెలియదు ఎవరు ఆహ్వానిస్తున్నారో ఎవరు ఆహ్వానించారో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఆశ్చర్యపోయి గొప్ప పోలి రథంలో కూర్చున్నాడు భీమ మహారాజు ఆ దమయంతి తల్లి వద్దకు వెళ్ళి చెప్పింది అమ్మా ఆ కూర్చున్నటువంటి కుర్రముల మొగలు ఉన్నదే ముందు అక్కడ కూర్చున్న నా భర్త అయినటువంటి నలుడు అయి అని నేను ఊహిస్తున్నా ఎందుకంటే నలమహారాజు అక్కడే ఉన్నాడు అన్న సంగతి నిర్ధారణ అయింది ఈతడు ఋతుపర్ణుడు అని తెలుసు ఇతడు వాష్నేయుడు అని తెలుసు కనుక ఇతడు ఖచ్చితంగా నలమహారాజ అయి ఉండాలి ఏ కారణం చేతనో ఇలా మారిపోయి ఉండాలి తనంతట తానుగా బయట పడాలి అంటే దానికి కావలసిన పరిస్థితిని మనం ఏర్పాటు చేయాలి అని తన ఇద్దరు పిల్లలని ఆ గుర్రము తోలే దగ్గరికి పంపించింది అండి దగ్గరికి పంపించింది బాహుకుని వద్దకు పంపించింది ఎప్పుడైతే ఎవరితో పంపించింది తన చెలికెత్తతో పంపించింది వాళ్ళిద్దరినీ చూచిన వెంటనే ఆ గుర్రపండి దిగాడు అప్పటిదాకా ఎక్కడ కూర్చున్నాడు అండి గుర్రంపండిలోనే కూర్చున్నాడు గుర్రం తోలేవాడికి మళ్ళీ ఆ గుర్రపండి దిగాడు ఆ పిల్లలు దగ్గరికి తీసుకునేటప్పటికీ ఎక్కడ లేని దుఃఖం ఒక్కసారి పొంగు కూర్చిందండి వెక్కి వెక్కి ఏడ్చాడు బాహుకుడు దేనికి ఏడుస్తున్నావు అడిగింది వచ్చిన చలికత ఎందుకంటే విషయాన్ని బయటికి లాగాలి కదా ఎందుకు ఎడుస్తున్నావు అంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారమ్మా వాళ్ళు కూడా ఈ వయస్సు కలిగిన వాళ్ళే నేను వాళ్ళని చూడక చాలా కాలం అయ్యింది ఆ కారణం చేతనే వాళ్ళను చూచేటప్పటికి దుఃఖం వచ్చిందమ్మా అని వాళ్ళిద్దరిని దించి వెళ్ళి ఆడుకోండి అని పంపించాడు ఈ దృశ్యాన్నంతటిని పైనించి చూస్తూనే ఉన్నది ఎవరు దమయంతి వెంటనే తల్లికి చెప్పిందమ్మా నన్ను బాహుకుని దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటారా ఆ బాహుకుడిని లోపలికి పిలిపిస్తారా చెప్పండి ఆవిడ ఎటువంటి వస్త్రాలు కట్టుకుని ఉన్నదో తెలిసిన కాషాయ వస్త్రధారి అయి ఉన్నది ఆనాటి నుండి ఈనాటి వరకు స్నానము చేయలేదు ఎవరు భర్త ఏనాడు వదిలిపెట్టి వెళ్ళాడో శుచి స్నాత కాలేదండి సగం చీర ఉన్నది కనుక అది స్త్రీకి మంచిది కాదు కనుక ఆ వస్త్రాన్ని వదిలేసి కాషాయ వస్త్రాన్ని కట్టింది ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి శరీరానికి అలంకారాలు లేవు ఆనందం లేదు అటువంటి స్థితిలో అమ్మా నీవు బయటికెళ్ళటం దేనికి బాహుకునే లోపలికి పిలుద్దాం ఆ బాహుకున్న లోపలికి ఎప్పుడైతే కబురు పంపారో ఏం జరిగిందో తెలుసుకుందామని ఆ ఋతుపర్ణుడు వార్ణేయుడు కూడా వచ్చాడండి ఆ వార్యుడిని చూచి దమయంతి గుర్తుపట్టింది నీవు మా రథం తోలినవాడవు కాదా అవునమ్మా నీ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ దింపిన వాడిని కూడా నేనే నలమహారాజు ఎప్పుడైతే రాజ్యాన్ని కోల్పోయాడో అంతతో అక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు నేను బ్రతకలేను కదా అని రథాన్ని కూడా భీమ మహారాజుకే అప్పచెప్పి ఋతుపర్ణుని వద్ద రథసారథిగా చేరానమ్మా ఎదుగు ఈ బాహుకుడు వచ్చినప్పటి నుంచి ఈ ఋతుపర్ణుడు కూడా నన్ను గౌరవించటం లేదు ఎందుకంటే అశ్వవిద్య బాగా తెలిసినవాడు ఏ అశ్వము ఎటువంటిదో ఏ రథానికి ఎటువంటి అశ్వాన్ని కడితే ఎంత దూరంలో ఎంతసేపట్లో పెడతామో ముందుగానే చెప్పి అంతకన్నా ఒక నిమిషం ముందుగానే తీసుకెళ్లగలిగినటువంటి నేర్పు కలిగినవాడు వంట కూడా బాగా చేయగలిగిన వాడు వెంటనే నిలదీసి అడిగిందండి దమయంతి నేను ఏం పాపం చేశానని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావయ్యా నీ రూపం మారిపోయినా నీవు నలుడవి అన్న సంగతి నాకు తెలుసు ఎందుకంటే నీ భార్యను కనుక ఏ స్థితిలో అయినా భర్తను గుర్తుపెట్టగలిగినది ఇద్దరే ఇద్దరు ఒక పురుషుణ్ణి గుర్తు ఇద్దరే ఇద్దరు లోకంలో ఒకరు జన్మనిచ్చిన తల్లి రెండవ తల తాళి కట్టించుకున్న భార్య కనుకనే నిన్ను నేను గుర్తించానయ్యా ఎందుకు అయిపోయింది దుఃఖపడ్డాడండి నలమహారాజు వెక్కి వెక్కి ఏడ్చాడు తన చేతులలో ముఖాన్ని దాచుకుని కలి యొక్క ఈర్ష్య చేత కలి నాలో ప్రవేశించాడు కారణం చేత జోదమాడవలసిన స్థితి కలిగింది సర్వమును పోగొట్టుకున్నటువంటి ఆ కలి నన్ను వదలక నేను కట్టుకున్న వస్త్రాన్ని కూడా అపహరిస్తే దిశములతో ఉండలేక నీ చీర చించినకు చుట్టుకుని కల్కోతకుని చేత కాటు వేయబడి శరీరము ఇలా మారిపోయి ఎప్పుడైతే ఈ ర్ణుని వద్ద మార్గమధ్యంలో అక్ష విద్య నేర్చుకున్నానో అప్పుడు కలిపురుషుడు నన్ను వదిలిపెట్టాడు బయటికి వచ్చి ఓ నలమహారాజా నిన్ను నేను వదిలిపెడుతున్నా రూపం నీకు నీవు కావాలి అనుకున్నప్పుడు వస్తుంది అప్పటిదాకా ఇలాగే ఉంటావు నీవు రక్షింపబడాలి అప్పటిదాకా అందువల్ల రూపం అలాగే ఉంటుంది నీ భార్య నన్ను శపించింది నా భర్తను ఈ విధంగా చేసిన వాడెవ్వడో కాలి మాడి మసై బూడిదవుతాడు అని నీ లోపల ప్రవేశించిన నేను ఆమె యొక్క శాపవశం చేత ఇప్పటి వరకు ఉరుకుతూనే ఉన్నానయ్యా దాన్ని తట్టుకోలేకే ఇప్పుడు బయటపడ్డా నిన్ను వదిలేస్తున్నా కేవలం నీవు కాళ్ళు కడుక్కునేటప్పుడు అది పూర్తిగా తడవకపోవడం చేత ఆ చిన్న అవకాశాన్ని పురస్కరించుకుని నిన్ను నేను చేరగలిగా ఈ విషయం కూడా మనకి తెలిసింది వ్యాసుడు చెబితే తెలిసింది వ్యాసుడికి తెలిసింది కలిపురుషుడు చెబితేనే తెలిసి అర్థమైందా అండి దానివల్ల మనం పొందగలిగాం ఇప్పుడు ఆ వెళ్ళిపోతూ ఆ రుణం కర్కోటకుడు ఉన్నాడే ఆ కర్కోటకుడు కాటువేయటం చేత నాకు శరీరం వచ్చింది ఆ కర్కోటకుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఇదిగో ఈ వస్త్రాన్ని నాకు ఇచ్చాడు ఇది మూట కట్టుకుని నడుముకు బిగించా దీన్ని ఎప్పుడైతే ఊడదీసి నీ భుజం వేసుకుంటావో అప్పుడు నీ నిజ వస్తుంది అని కాటు వేసిన కర్కోటకుడే చెప్పాడని నడుమును బిగించిన వస్త్రాన్ని ఎక్కడ వేసుకున్నాడండి భుజాన వేసుకున్నాడు ఇప్పుడు నలమహారాజు యొక్క దివ్య మంగళ రూపం బయటపడింది అప్పుడు భీమరాజు చెప్పాడంటే ఆ నలమహారాజు అడిగాడు ఇదంతా బాగానే ఉంది నేను కనబడనంత మాత్రం చేత పతివ్ర నామ తల్లి అయినటువంటి ఏ స్త్రీ అయినా స్వయంవరాన్ని ప్రకటిస్తుందా అంటే నేను ప్రకటించలేదు ఒక ఋతుపర్ణునికి మాత్రమే తెలియజేసా ఎందుకంటే నువ్వు ఋతుపర్ణుని వద్దనే ఉన్నావు అన్న సంగతి నాకు తెలిసింది కనుక ఇదిగో ఏ ఏ పరీక్షల వల్ల నీవు అక్కడే ఉన్నావని నేను గమనించగలిగి నిన్ను పిలిపించడం కోసమే చేశాను తప్ప ఇందులో నా దోషం ఏది లేదు కావాలి అంటే నిన్ను నా వద్దకు పంపించిన దిక్పాలకులను అడగమన్నదండి దమయంతి రుజువు కోసం అర్థమైందండి అప్పుడు అగ్ని హోత్రుడే చెప్పాడు ఆమె పట్ల ఎటువంటి మత్స లేదయ్యా కనుక నీవు నిర్దంందముగా ఆమెను మరల భార్యగా స్వీకరించు ఒక్క ఆమెను గురించే చెప్పాడా అంటే తమయంతికి కూడా చెప్పాడండి అగ్నిహోత్రుడు ఈ నలుని పట్ల కూడా నీవు శంకించవలసిన ఆవశ్యకత లేదు ఏకప్రత్ని కనుక మీరు హాయిగా ఉండవచ్చు అని చెప్పారు అప్పుడు ఆ ప్రేమరాజు ఆ దమయంతి చేతిని మరలా ఆయన చేతిలో పెట్టి ఇద్దరు పిల్లలను అప్పగిస్తే వచ్చిన ఋతుపర్ణుడు ఆ వచ్చినటువంటి దిక్పాలకులు కూడా వారిద్దరిని ఆశీర్వదిస్తే పూర్వము రథసారథిగా ఉన్న వారి స్నేహుడే ఆనాడు వదిలి వెళ్లిన రథంలో వాళ్ళిద్దరిని కూర్చుండబెట్టుకుని మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చాడండి రాజ్యానికి తీసుకొచ్చాడు పుష్కరినితో యుద్ధం చేసి అతన్ని వెళ్ళగొట్టి తన రాజ్యాన్ని తాను సుస్థిరం చేసుకున్నాడయ ధర్మానందన కనుక నీవు దుఃఖపడవలసినటువంటి పని లేదు మేఘములు అడ్డు వచ్చినంత మాత్రం చేత సూర్యుడు లేడు అనుకునే అవకాశం మేఘాలు తప్పుకుంటాయి సూర్య భగవానుడు బయటపడతాడు కనుక నీవు కూడా తీర్థయాత్రలు చేయవయ్యా అని ఉపదేశం చేశారు అర్జునుడు ఎటు ఇప్పటికే ఏం చేస్తున్నాడు అని చెప్పాం తీర్థయాత్రలు చేస్తున్నాడండి ఇప్పుడు పాండవులు కూడా బయలుదేరారు తీర్థయాత్రలు చేయడానికి సాయంకాలం ఆ తీర్థయాత్ర చేయటం వల్ల వచ్చేటువంటి మహిమ ఏమిటో చెబుతారు ఇవాళ సాయంకాలంతో పన్నెండు సంవత్సరాలు పూర్తవుతాయి రేపు అజ్ఞాతవాసం మొదలవుతుంది అని మనవి చేస్తూ అమ్మ చెప్పేది ఏమైనా ఉన్నదా